గుడ్ మార్నింగ్ ది లేడీ అండి ఈ రోజున నాకు ఇవ్వబడ్డ రెండు టాపిక్స్ కొంచెం సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తుంది రేపు మళ్లీ టైం మేనేజ్మెంట్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చారు సరే నాకు ఇవ్వబడ్డ మూడు టాపిక్స్ ని ఉన్న సమయంలో సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటి ఫ్రేజ్ లో మూడు పదాలున్నాయి ఒకటి వర్క్ రెండోది లైఫ్ మూడోది బ్యాలెన్స్ నిజానికి విడివిడిగా చూస్తే ఈ మూడు పదాలు మనకు తెలిసిన పదాలే కొత్తవి కష్టమైనటువంటి పదాలేమీ లేవు టెక్నికల్ పదాలంటూ ఏమీ లేవు కానీ వీటికి గురించి మనకున్న సాధారణమైనటువంటి అవగాహనకి కాంటెక్చువల్గా మనం మాట్లాడుతున్నటువంటి అవగాహనకి ఉన్నటువంటి తేడాల్ని ముందు మనం గమనించాలి ఇప్పుడు ఉదాహరణకు వర్క్ అంటే ఏమర్థం చెబుతారు పని ఎప్పుడు పని అంటాం మనం ఎప్పుడు పని అని అనము ఇప్పుడు ఉదాహరణకి మీకు పాడటం అంటే ఇష్టం తాజాగా సాయంత్రం కూర్చుని కాకి తాగాక చక్కగా పాడుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ సింగింగ్ అంటారు అంతే కదా పాడుతున్నారు కాబట్టి ఆ సింగింగ్ అంటారు అది పని మీకు అర్థమవుతోందా నా ప్రశ్న అర్థం అవుతుందా రైట్ ఉదాహరణకి మీరు ఎంత బాగా పాడతారంటే సార్ మాకు యాన్యువల్ ఫంక్షన్ ఉంది మీరు కాస్తా రెండు గంటలు సంగీత విభావరి నిర్వహించాలి అవునా ఇంట్లో ఎలాగో పాడతారు కదా అలానే వచ్చి ఫ్రీగా పాడండి అంటాను పాడతారా చెప్పండి నేను అడిగాను మిమ్మల్ని అడుగుతున్నాను మీరే పాడతారు ఇంట్లో రోజు పాడతారు కదా అక్కడికి వచ్చి పాడండి అన్నారు పాడతారా నిడరు పాడటం అంటే ఇష్టం కదా బాగా పాడతారు కదా अंटेट इन हईदराबाद प्रोग्रम विजयवाड प्रोग्रम कड़प्रम अनेक कट्टी आवे डू एक्सपेक्ट पाइंट अर्थते मन को अभवार्यो मन डबू डपादा अब वर्कअर्था उदाण की సరే మీరు ఫారెస్ట్ ఆఫీసర్స్ దాని గురించి కాదు ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి రిటైర్ అయిన ఆయన ఓ పది మొక్కలు అవి పెట్టుకున్నాడు అనుకుందాం గార్డెనింగ్ చేసుకుంటున్నాడు అవునా ఆయన హాబీ అంటాడు వర్క్ అనడు ఎవరైనా ఒకరు మూడు ఎకరాల తోట కొనుక్కుని అందులో మామిడి తోటనో నిమ్మ తోటనో బత్తాయి తోటనో పెట్టారని అనుకుందాం అది ఆయన వ్యాపారం అవుతుంది హాబీ కాదు ఇప్పుడు మీకు వర్క్ అంటే పని బ్రాడ్ కాంటెక్స్ ఏదైనా పని ఇప్పుడు నేను నిల్చుని మాట్లాడుతున్నాను ఏమా నా శరీరం పనిచేస్తోంది కదా నీ తిన్న జీర్ణం అవుతోంది కదా శ్వాస తీసుకుంటున్నాను కదా చూస్తున్నాను కదా మనం కళ్ళు పనిచేయటం లేదా కాళ్ళు పనిచేయటం లేదా అన్ని పనిచేస్తూనే ఉన్నాయి కానీ దేనికోసం పనిచేస్తున్నాయి ఉపన్యాసం ఇస్తున్నాను కాబట్టి పనిచేస్తున్నాయి ఒక వ్యక్తి ఏ పనినైతే డబ్బు కోసం ఆశించి చేస్తాడో అది వర్క్ అని చెప్పని మనం అంటాం వర్క్ కాకపోతే హ్యాపీనెస్ కోస ప్రెషర్ కోసం హాబీ కింద చేస్తున్నట్టు లెక్క రైట్ లైఫ్ అంటే అర్థం ఏమిటి అంటే ఏమిటి జీవితం అంటే ఏంటి కష్టం కాదు ప్రశ్న తెలిసింద్రా చెప్పడం కష్టమేదాబు ఇప్పుడు తెలియదైతే తెలియదు సింపుల్ తెలిస్తే చెప్పగలగాలి కదా ప్రయత్నం చేయండి తప్పే ఉంది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మధ్య గల కాలాన్ని జీవితం అంటారు బాగుంది చక్కని ఇది ఇప్పుడు పుట్టినంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు పని చేయాలా అక్కర్లేదా ఎందుకు చేయాలి అంటే ఏ జమీందార్ల బిడ్డలో ఏ కబ్జాలు చేసిన వాళ్ళు ఏ వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు వాళ్లు పనిచేయక్కర్లా మీకు అర్థమవుతుందా కానీ మిగిలిన సాధారణ జనానికి అందరికీ కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండే అవసరాలు తీర్చుకునేందుకు కోసం ఉద్యోగము వ్యాపారము ఏదో ఒకటి చేయాలి క్లియర్ సో లైఫ్ అంటే మనకు అర్థమైంది జీవించాలి జీవించటానికి డబ్బు కావాలి డబ్బు కావాలంటే ఏదన్నా పనిచేయాలి పని చేయాలంటే ఆ పనిలో నైపుణ్యాన్ని సాధించాలి ఇప్పుడు ఉదాహరణకి నాకు పార్టం రాదు నేను సార్ నీ పాడతానో వెయ్యి రూపాయలు ఇప్పించ అంటారు మీకు అర్థమైందా అదే నాకు పాట కనుక వస్తే సార్ సార్ సార్ వెయ్యి కాదు రెండు వేలు తీసుకోండి సార్ ఫంక్షన్కి రండి అంటారు అంటే మీలో ఒక ప్రత్యేకత గనక ఉన్నట్టు అంటే స్కిల్స్ నైపుణ్యాలు కేపబిలిటీస్ సామర్థ్యాలు ప్రత్యేకంగా ఏదైనా ఉన్నట్టు దాన్ని కొనుక్కునేందుకు ప్రపంచం సిద్దంగా ఉంటుంది కదా సో లైఫ్ కు నేనంటే నా జీవిక జీవిక అంటే how i am earning how i am living ela sampadinch ela kharchu pettukuni na samsarane ela poshinchukuntunnanante naaku unnatu vanti telivi tetalo praavinyamo sangeethamo paadam chepadamo vaidyamo lekapothe vrutri ichcha varinche edannano lawyer kaavachu nenu avuna doctor kaavachu engineer kaavachu edaina oka pratyekamaina samarthyanini nenu vaadukuni daani valla ochinaatanti jeevita dabbuto na jeevithanni gadbutunnanu idi life ee balance cheyanki ఇప్పుడు మనం త్రాసు అంటాం కదా షాపులలో ఉంటుంది చూడండి త్రాసు అని చెప్పని ఓవైపు ఏం పెడతాం మనం కిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ కిలోస్ అది రెండో వైపు ఏ వస్తువు తూర్చదలుచుకున్నామో ఆ వస్తువు పెడతాం మామూలుగా బ్యాలెన్స్ అంటే త్రాసు అని చెప్పి మనకు అర్థం కదా ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటి ఫ్రేజ్ మనం అర్థం చేసుకుంటే ఒక పక్క వర్క్ ని పెట్టి ఇంకో పక్క లైఫ్ ను గనక పెడితే ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలగట్టాం అనే అర్థం వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటో వర్క్ అంటే అర్థమైంది లైఫ్ అంటే అర్థమైంది బ్యాలన్స్ అంటే అర్థమైంది వర్క్ లైఫ్ బ్యాలన్స్ అంటే కూడా మనకు కొంచెం అవగాహన ఏర్పడింది మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇంకొన్ని పాయింట్స్ గమనించవలసినటువంటి ఉన్నాయి అవి చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం వెల్కమ్ టు దిస్ సెషన్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ బ్యాలెన్స్ చేయటం మనం తేలిక అనుకుంటాం తేరికి కాదండి కష్టం రోజుకి ఇరవై నాలుగు గంటలున్నాయి ఇరవై గంటల్లో సగం సగం అనుకుంటే పన్నెండు పన్నెండు గంటలు అవుతాయి పన్నెండు గంటలు వర్క్ పన్నెండు గంటలు లైఫ్ మదర్ కూర్చో ముందు కూర్చోండి ముందు అటా కూర్చోండి ఇటన్నా కూర్చోండి ఇంటొచ్చే కొన్ని బెస్ట్ ఏం లేదంత దూరం కూర్చుంటే నాకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే నేను మీది కూడా చూస్తూ చెప్పాలి తెలియలే నా మాట ఏంటి రా ఇటారా ఇటా ఇప్పుడు వర్క్ ఒకవైపు లైఫ్ ఒక వైపు పెట్టినందువల్ల ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి పన్నెండు గంటలు వర్క్ అండి పన్నెండు గంటల లైఫ్ అండి అని చెప్పని మనం అనేందుకు వీలుందా మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కి మన వర్కింగ్ అవర్స్ ఎప్పుడో ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు ఇంటికి వెళ్తామో మనం చెప్పలేము ఏదో ఫోన్ వస్తుంది అర్జెంట్ గా జీపేసుకుని వెళ్లిపోవాలి మీరు అర్థమవుతుందా అందుకని కరెక్ట్ గా గవర్నమెంట్ సెక్రటేరియట్ లో పనిచేస్తాడు చూడండి హాయిగా పదిన్నరకు వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అవుతాయి ఓ పదిహేను నిమిషాల ఆలస్యం వచ్చినా లేట్ మార్క్ వేస్తారు తప్ప ఇంకేం గొప్పలు అంటుకోవు అవునా ఐదు గంటలకు బయలుదేరాలి నాలుగు నలభై ఐదుకు బయలుదేరినా ఎవరేమనుకోరు మరి వాళ్ల వర్కింగ్ అవర్స్ ఏమైనట్టు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ టెన్ టు ఫైవ్ అయినట్టు మీకు అర్థమవుతుందా అంటే ఎన్ని గంటలు ఆరున్నర గంటలు ఇందులో ఓ అరగంట లంచ్ కు పోయిందా 6 గంటలు అంటే 24 నాలుగు గంటల్లో పన్నెండు గంటలు పని పన్నెండు గంటల జీవితం అనుకున్నా మామూలుగా గవర్నమెంట్ ఆఫీసుల్లో మామూలు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నది ఎన్ని గంటలు ఆరు గంటలే అంటే అది వన్ ఫోర్త్ అయింది కదా అంటే మిగిలిన పద్దెనిమిది గంటలు నీ పనులు చేసుకుంటున్నావు కదా కానీ మా ఇలుకొకటి పల్లిలో ఉంది సార్ ఆఫీస్ జల్సూప్ నగర్లో ఉంది నేను బట్స్ లో గంట నిలబడుతుంది తిరిగి రావడానికి ఇంకో గంట నిలబడుతుంది అందుకని నాకు ఎనిమిది గంటలు నేను రోడ్డు మీదే ఉంటున్నాను ఉద్యోగం ఆరు గంటలే కాని నేను ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మనం ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకోవచ్చు మీకు అర్థమైందా లేదు బస్సులో వెళ్తాను స్కూటర్ అయితే తొందరగా వెళ్తాను సార్ బస్ లో వెళ్తా కాబట్టి పది గంటలు పడుతోందండి నీ ఇష్టం ఏదైనా ఎవరూ కూడా పన్నెండు గంటలు పని చెయ్యటం ఇది స్పష్టమైందా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సెప్షన్ కావచ్చు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్సెప్షన్ కావచ్చు ఇంకేదన్నా కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎక్సెప్షన్ కావచ్చు కాని సాధారణంగా ఒక ఆరు గంటల పాటు మాత్రమే ఒక సడటు మనిషి పనిచేస్తున్నాడు అంటే ఆరు గంటలు పనిచేయటం వల్ల వచ్చినటువంటి సంపాదనని మిగిలిన పద్దెనిమిది గంటల పాటు తన జీవితానికి తాను కన్నవాళ్లు కట్టుకున్న పిల్లలు వీళ్లందరి యొక్క జీవితాన్ని నడపటానికి వాడుకుంటున్నాడు ప్లస్ తాను రిటైర్ అయిన తర్వాత బతుకున్నంత కాలం రాబోయే పెన్షన్ కి సంబంధించి కూడా ఈ ఆరు గంటల పనేనా తనకు ఆనాడు కూడా తిండి అంటే ఇప్పుడు వర్క్ మీకు అర్థమైంది లైఫ్ మీకు అర్థమైంది బ్యాలెన్స్ ఉందా లేదా ఎందుకుంటుంది ఎందుకుండదు ఎలా అది తప్పిపోతూ ఉంటుంది ఎందుకు అది సమస్యల్ని తీసుకొస్తుంది అనేటువంటి అంశాలని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం చెప్తూ Is It Easy or Difficult నేను ఇంతసేపు ఏం చేశాను ఊరిలో ఒక సమస్యను విడదీయడానికి ప్రయత్నం చేశాను ఒక టాపిక్ అందులో కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలకు అర్థం ఉంది ఇది అవసరమా అనవసరమా ఏమిటిందులో ఉన్న లాభ నష్టాలు కష్ట సుఖాలు అని చెప్పని చెప్పడానికి ప్రయత్నం చేశా ఇది తేలికనా కష్టమా అంటే ఈ ప్రశ్న ఏంటంటే ఇరవై నాలుగు గంటలున్నాయి కదా ఇరవై గంటలు ఇంతసేపు మనం ఆరు తప్పితే పోనీ టోటల్ ఎనిమిది గంటలు వేసుకుందాం ఎనిమిది గంటల సేపు ఒక మనిషి పనిచేస్తున్నాడు మిగిలిన పదహారు గంటలు కూడా నిద్ర తిండి ఆహారం స్నానం భోజనం బట్టలు బయట వేసుకోవడం రావటం వెండింటికి వాడుకుంటున్నాడు ఎనిమిది గంటలు పనిచేస్తున్నాడని అనుకున్నప్పటికీ ఎనిమిది గంటలకి పదహారు గంటలకి వన్ రేషియో అవుతుంది కదా ఏమంత పెద్ద కష్టం బ్యాలెన్స్ చేయటం తేలిగ్ గదా మీకు అర్థమవుతుందని ఆ పాయింట్ తేలిక కష్టం ఏదో ఒక సమాధానం చెప్పండి మాకు ఏది తెలియదు అంటే అట్ట తేలిక కష్టం సార్ మీరు చెప్పండి సార్ ప్రభుదాస్ గారు చెప్పండి తేలికా కష్టం అసలు సమస్యార్థమైందా ఈ ప్రశ్న ప్రశ్న తేలిక కష్టం నిజ జీవితం తర్వాత యుద్దం పోలి ఎట్లీస్ట్ క్వశ్చన్ ఈజీనా డిఫికల్టా కష్టమే ఎందుకని కష్టం అవుతోంది కష్టం ఓకే తప్పక ఆన్సర్ కరెక్ ఆన్సర్ ఎందుకని అని అడుగుతున్నా నేను ఎందుకని కష్టం అవుతుంది కరెక్ట్ గా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పేసేతల్లి ఇందాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదే చెప్పానమ్మా చెప్పలేదు సార్ మాకు ఇది కష్టం బ్యాలెన్స్ ఒక్క నిమిషం ఇప్పుడు సమస్య ఎక్కడొస్తోంది అంటే ఆరు లేక ఎనిమిది గంటలు ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు అంత కష్టం కాదు కానీ ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్ ఉన్నందువల్ల ఏర్పడుతున్న కష్టము ఇది ఒక సత్యం లెటర్ యాక్సెప్ట్ ఎవరికైనా కానీ ఆరు గంటల వాడిని ఏడు గంటల పని చేయమంటే వాడు చిరాకు పడతాడు ఎనిమిది గంటల వాడిని తొమ్మిది గంటలు పనిచేయమంటే చిరాకు పడతాడు పది గంటల వాడిని పన్నెండు గంటలు పని చేయమంటే చిరాకు పడుతుంది అంటే అలవాటు అయిపోతుంది రావడం ఈ డిపార్ట్మెంట్లో ఈ పని ఒప్పుకున్నాం కళ్ళ దూర్చాం అందుకని మనం ఏం చేయడానికి వీల్లేదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు గమనించడానికి ప్రయత్నం చేయండి అది గనక డిఫికల్ట్ అయితే ఏ తెలివితేటలు ఏ హుషారి ఏ అనుభవము ఏ చాకచక్యం వల్ల దాన్ని మనం ఈజీ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం సమస్యార్థమైతే ఇప్పుడు ఉదాహరణకి రోజు ఎన్ని గంటలకు లేస్తారండి మీరు యావరేజ్ ఫైవ్ ఓ క్లాక్ ఏదో చెప్పి నాలుగు నరకు లేవనాయన అని చెప్తాను సరే సార్ అంటారు మీరు మొదటి రెండు చాలా ఇబ్బంది పడతారు ఐదు గంటలకు లేచి అలవాటు ఉంది నాలుగున్నరకు లేవడానికి ఇబ్బంది పడతారు ఇప్పుడు ఏం చేయాలి మనం నాలుగున్నరకు లేవాలనుకున్నప్పుడు లారం పెట్టుకోవాలి సెల్ ఫోన్ లో అలారం ఉంటుంది లేదు పైన ఇంత డబ్బా లాంటిది గడియారం పాతకాలం గడియారం కొనుక్కోవచ్చు ఓనా పక్క వాళ్ళని లేపమని చెప్పచ్చు మీ ఇద్దరు కలిసి వాకింగ్కి వెళ్దాం అనుకున్నారు ఉదాహరణకి నేను నువ్వు ఎట్టా నాలుగు గంటలకు అలవాటు ఉంది కదా నువ్వు బయలుదేరే ముందు నాలుగున్నరకు చెప్పు లేస్తానని చెప్పని ఏదో ఒక మీ ఏర్పాటు చేస్తారు అంటే సమస్య అర్థమైనప్పుడు దాని యొక్క పరిష్కారం గురించి మనం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తామో కష్టం అనుకున్నది తేలికవుతుంది తేలిక కాకుండా తేలికది కూడా కష్టమైతే ఇప్పుడు ఉదాహరణకు మీరు మహాబద్ద కష్టులు అని చెప్పని అనుకుందాం మీకు అర్థం కదా మనకు ఆ పాతకాలం సినిమాలలో కుంభకర్ణుడు నిద్రపోతే డ్రమ్ములు పెట్టి వాయించేవాళ్లు ఏనుకొక్కించేవాళ్లు ఉరికి కథలు చెప్తారు కదా అలా మీకు అంత నిద్ర అని అనుకుందాం మరి గెట్టాబర ఫుడ్ లేవటం ఐదు గంటలకి నాలుగున్నరకి సమస్య కష్టమైనటువంటిది అవుతుంది అందుకని ఈజ్ ఇట్ ఈజీ ఆర్ అన్నప్పుడు ఈజీ దెర్ ఇస్ నో నీ ఫర్ డిస్కషన్ చర్చందుకు మనకు గంట నాటి సేపు ఆ టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది డిఫికల్ట్ కాబట్టి ఎందుకు డిఫికల్ట్ అయింది ఆరు నుంచి ఎనిమిది గంటల పని ఒకవైపు కనబడుతోంది మిగిలిన పదహారు గంటల జీవితం ఒకవైపు కనబడుతోంది ఉద్యోగంలో చేరిన కొత్తలో కాస్త ఏమైనా ఇబ్బంది అనిపించవచ్చు కానీ రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు పదేళ్లు చేసేసరికి అలవాటు అయిపోయింది జీవితం ఇప్పుడు అడవులు అలవాటయ్యాయి అడవుల్లో దోమలు అలవాటయ్యాయి అడవుల్లో మెయిన్ రోడ్స్ ఉండకపోవచ్చు అడవుల్లో డొంకదారులు ఉండొచ్చు అవునా ఆ గిరిజన తో మాట్లాడాలి కాంట్రాక్టర్స్ తో మాట్లాడాలి రకరకాలు అర్థమైపోయింది కాబట్టి తేలికైంది తేలికైంది కాబట్టి ఇంకా తేలిక అవ్వాలి కదా అయినా కూడా తేలింది కావటం లేదు ఫస్ట్ అది దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం వరకు వైపు లైఫ్ మీరు నా దిక్కు చూస్తూ ఉన్నారు ఇంతసేపు సంతోషం కాస్త అటువైపు ఎక్కువ చూడండి నా గొంతు వినబడుతూనే ఉంది కదా అవునా అందుకే నేను అక్కడే నిల్చుంటాను కానీ నాకు తేలికగా కనబడుతుంది వస్తున్నాను నేను సో మీరు అటువైపు ఎక్కువ చూస్తూ ఉండండి నన్ను వింటూ ఉండొచ్చు కదా చూద్దాం మనం ఈ బొమ్మ ఎందుకు చూపిస్తున్నానో ఒకసారి దయచేసి గ్రహించండి అమ్మా లేడీస్ డోంట్ మిస్టేక్ మీ ఎందుకు ఆ బొమ్మ చూపిస్తున్నాను అదేమిటి అన్నట్టే ఏం చేయాల టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నా సర్కస్ లో ఒక బొమ్మ అండి జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ముగ్గురు అమ్మాయిల్లో కింద ఉన్నటువంటి అమ్మాయి రెండు కాళ్ల మీద అవునా ఉండి శరీరాన్ని వెనక్కు పెట్టింది తేలిక కానీ ఒక్క చెయ్యి మీదే తన బరువు మోస్తోంది అంటే కష్టం నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం యరున్నటువంటి అమ్మాయి అవునా పర్ఫెక్ట్ గా ఎల్ షేప్ లో అవునా కానీ ఏ సర్ఫేస్ మీదన్నా తాను ఉండగలదు కాకపోతే ఒక మనిషి కాలు బీదుంది అందుకని ఈ అమ్మాయి చేస్తున్న చాలా తేలిక ఇద్దరి బరువు మోస్తున్నందువల్ల ఈ అమ్మాయి కొంచెం క్లిష్టమైన పని చేస్తున్నట్టు లెక్క ఈ మధ్యలో ఉన్న అమ్మాయి ఉంది చూసారా తన శరీరం యొక్క బరువుని రెండు చేతులపై మోస్తోంది కష్టం ప్లస్ ఇంకో మనిషి బరువుని మోస్తోంది రెండో కష్టం ఆ బరువుని భుజాల మీద కాకుండా కాలు మీద మోస్తోంది మూడో కష్టం అంటే ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు కష్టమైన పని చేస్తున్నట్టు మధ్యలో ఉన్న అమ్మాయి తన పోస్చర్ ఇలా చేతుల మీద తన బరువు మోయటం కష్టం ఇంకో మనిషి బరువు మోయటం ఇంకా కష్టం ఆ ఇంకో మనిషి బరువు కూడా తాను పర్ఫెక్ట్లీ వెనక్కి తిప్పినటువంటి వన్ డిగ్రీస్ లా ఉంది చూడండి ఆవిడ రెండు కాళ్ళు పొజిషన్ అవునా ఆ కాళ్ళు మీద ఇంకో మనిషి బరువు మోయటం చాలా కష్టం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో క్లిష్టత మీకు అర్థం అవటం గురించి ఈ బొమ్మ చూపిస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు తేలిగ్గా అర్థమవుతుంది మీకు పెళ్ళైందా పెళ్ళైందా కాని వాళ్ళు దొరుకుతున్నారేకు ఆయనకు పెళ్లి అయిందని నేను అడిగితే పట్టుకోడతాను ఓహో అది తేల్చుకున్నారన్నమాట ముందు ఈ నలుగురికి ఈసారి పెళ్ళయింది కదా రైట్ మిస్సెస్ ఉద్యోగం చేస్తున్నారా లేక ఉద్యోగం ఏం చేస్తున్నారు ఏ జిల్లా అమ్మా భద్రాచలం దగ్గర మీరు ఎక్కడ ఉద్యోగం పాల్వంచ అమ్మా సరే పూర్తి ఎక్కడో చోట ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు ఒక చోటు ఉంటారా లేక ఉద్యోగ రీత్యా ఒకరోటు రోటు ఉంటారా ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తాదండి అమ్మా మీకు పెళ్ళయిందా మీకు మీకైంది అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఒకటి రెండు మూడు అంతేనా మీరు అయిందా మాకెవరికి కాలేదని చెప్తారా అదే ఆ నలుగురికి కావలేదనా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోడలా ముగ్గురే కదా అని రెండు చెప్పబోయి ఒకటి రాయబోయి ఎందుకన్నా మనిషిని సున్నారు చూస్తే అక్కడ అట్ట కన్ఫ్యూజ్ అయిపోయాను నేను పోనీ వదిలిపెట్టేసి మీకు పెళ్ళైంది మీ మిస్సెస్ ఉద్యోగం చేస్తున్నారండి మీరు పిల్లలున్నారు మరి పిల్లలు ఎక్కడ ఉంటారు మీతో హాస్టల్లో పెట్టారు పిల్లల్ని సరే మీరు జీవితం సరే ఎప్పుడో పెళ్లైంది అది నిజమే కానీ ప్రస్తుతానికి నాతి లేని బ్రహ్మచర్యం అవునా రైట్ అమ్మ మీరు అవలేదని చెప్పారు రైట్ డోంట్ వరీ ఇప్పుడు నేనేదో ఫీల్డ్ సంబంధాలు చూసే వ్యక్తిగా కనిపిస్తున్నారే మీకు అదే కాదు నాకు ఒక పాయింట్ చెప్పడానికి నేను అనుకుంటున్నా అమ్మ పెళ్లయిందా మీరు ఇక్కడ ఏంటి అకాడమీలో పనిచేస్తున్నారు అంటే మీకు అఫిషియల్ వర్కింగ్ అవర్స్ అంటే సార్ వర్క్ టెన్ టు ఫైవ్ టు సిక్స్ లేదు నైన్ టు సిక్స్ సిక్స్ టు సిక్స్ టు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని రోజులు చేస్తాం సిక్స్ టు సిక్స్ అంటే నా డౌట్ మీకు అందుకే చెప్పాను సార్ మాకు పర్టికులర్ టైం అంటే ఉంది నాకు తెలుసు ఇప్పుడు వాళ్ల పనితో పోల్చి చూస్తే మీ పని అలాంటి పని వాళ్ళక్కడ ఆవిడ ఒప్పుకోవాలి ముందు మీరు అంటే రీసెంట్ గా వచ్చి నేను కాదన్నా నా తల్లి నువ్వు నా పాయింట్ అర్థం చేసుకో ఇప్పుడు ఫీల్డ్ వర్క్ లో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఆఫీస్ టేబుల్ వర్క్ లో ఉండవు ఇక్కడ పని మీరు ఎక్కువ నేనేమో వద్దనా రేపు మీరు అటొచ్చు మళ్లీ వాళ్ళు ఇటు రావచ్చు ఫోన్ అమ్మ తిరుగుతారు ఈ కాంపౌండ్ లోనే తిరుగుతారు చూడతల్లి మీరు ఎన్ని చేసినా ఎన్ని వర్క్ షాప్స్ చేసినా బహుశా అక్కడ పది గంటలు పనిచేస్తే ఇక్కడ పన్నెండు గంటలు పనిచేయాల్సి వచ్చినా ఫీల్డ్ వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ వేరు ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ నేచర్ ఆఫ్ వర్క్ వేరు అది నేను పాయింట్ రైట్ వదిలిబెటర్ ఇప్పుడు ఒక రిసార్లు మీ మిస్సెస్ పని చేస్తున్నారా మొదటి నుంచినా లేక కొన్ని రోజులు చేసి మానేశారా కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేసి మానేశారు రైట్ ఇప్పుడు జంట్ల్మెన్ కి లేడీకి వర్క్ లైఫ్ ఇష్యూస్ సేమ్ గా ఉంటాయా తేడాలుంటాయా లేడీస్ చెప్పాలి ముందు ఎంత తేడా ఉంటుంది అలా ఎందుకంత తేడా ఉంటుంది ఇప్పుడు వీళ్ళ పాపం ఈ నలుగురికి పెళ్లి కాదా ఆయనకు పెళ్లి అయింది ఆయన సరే ఓ చోట ఉద్యోగం చేస్తున్నారు ఆయన కానీ కలిసి ఉంటా మిస్సెస్ తో కలిసి ఉంటలేదు కాబట్టి ఆయన సరే ఆయన మీరే వండుకుని స్వయం పాకమా ఆయన వండుకుని ఆయన తింటారు సరే ఆయన పాప ఆయన సహాయన పడుతున్నారు అమ్మాయి సరే ఇప్పుడు మరి నాకు ఏంటంటే ఈ ఆడియన్స్ లో మీకు అర్థమవుతుందా నాకు సమస్య సరిపోతుంది నేను చెప్పేస్తాను మీ తరఫున నేనే చెప్పేస్తాను మన ఇండియన్ ఫ్యామిలీస్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లలో స్త్రీకి చాలా ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పొద్దున్నే ఆరుకు లేచినా ఏడుకు లేచినా మగవాడికి చెల్లుతుంది పెళ్లైనా పెళ్లి కాకపోయినా మగవాడిని ఎక్కువ అడగరు నీకు అర్థమవుతుందా ఇప్పుడు కూతురుగా నిన్ను ప్రేమతో పెంచుతారు తల్లిదండ్రులు కానీ నువ్వు కోడలుగా వెళ్లిన వెంటనే ఏమిటి ఆలస్యంగా లేస్తున్నావు అంటారు వంట ఎవరు చేస్తారు పెద్దవాళ్ళకు ఎవరు పెడతారు పిల్లలకు ఎవరు పెడతారు సరే పని మనిషి ఉంటే వాకి లూడు అసలు పడి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందాక ఎక్స్టెండెడ్ అవర్స్ అని నేను అట్లా దాదాపు త్రీ షిఫ్ట్ డ్యూటీ అవుతుంది ఒక మ్యారీడ్ లేడీ ఎంప్లాయిడ్ కూడా కదా అయినట్లయితే నా ప్రశ్న మీకు అర్థమైందా ఆవిడకున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ మెనీ మోర్ కంపేర్ టు ఏ నన్మ్యారీడ్ లేడీ ఇప్పుడు అన్మ్యారీడ్ అనుకోండి ఫీల్డ్ కాలేదు అనుకోండి ఉద్యోగం చేయటం లేదనుకోండి ఆవిడకేమో కొన్ని సమస్యలుంటే ఉండో ఇరవై నాలుగు గంటలు ఎట్టా గడపాలని అది వేరే విషయం చదువైన తర్వాత ఉద్యోగం చేస్తుంది ఆ సమస్యలు వేరు చదువైన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి వచ్చే సమస్యలు వేరు ఇలా మనం గనక అర్థం చేసుకున్నట్ైతే లైఫ్ ఈజ్ నాట్ సింపుల్ లైఫ్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లికేషన్స్ హెన్స్ టి నీడ్ ఫర్ బ్యాలెన్స్ అది వాట్ ఈస్ వర్క్ చెప్పేశాను ఇందాక వాట్ ఈజ్ లైఫ్ what is work life balance why balance work and life anith endukante ee how to balance aned gane ka teliskunnataithe how to improve the existing work life balance anetovadhi meeku aptontundi purudaharana ku sir meer cheppandi ayi raasko daya swami cheppa kada nenu free ga isthanu ani ikkade odi vartha vallane meek pen drive unte pen drive lo copy cheskondi ledu naa email id isthanu meer adugithe oka copy nindu pattuchestha ఇప్పుడు మీరు నాకు చెప్పండి జీరో టు టెన్ అంటే పది పాయింట్స్లలో మీకు సరే మీకు ఇప్పుడు నలభై ఉంటాయి నలభై ఐదు ఉంటాయి యాభై యాభై ఐదు సంవత్సరాలంటే ఓ ముప్పై అనుభవం ఉండాలా ముప్పై ముప్పై ఏళ్ళ అనుభవం అవునా ముప్పై ముప్పై ఐదేళ్ల అనుభవంతో మీరు మీకు ఇచ్చుకుంటున్న మార్కులు ఎన్ని పదిలో మీకు ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకి మీ కజిన్ బ్రదర్ యొక్క కొడుకు మీ దగ్గరకు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేద్దామా వద్దా మీ ఏమిటి మీ సలహా ఏమిటని అడిగాడు సార్ మీరు ఏం చెప్తారు చేయమంటారో వద్దంటారు మీ ఇష్టం నేను పలానా సమాధానం చెప్పమని నేనేం చెప్పటంలా పోదని చెప్తాను మీ ఇష్టం అది ఎందుకన్నా చెప్పాలి ఎందుకు వేరే చదువుకున్నావు కదా ఇంకేదన్నా చేయరాదా ఇక్కడ తలనొప్పులు ఉన్నాయి ఇక్కడ కష్టం అడవుల్లో ఉండాలి దోమలు ఉంటాయి ఇది ఉంటాయి దారి మందులు దొరకవు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే కష్టం రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళు చెప్పినవన్నీ వినాలి ఏ మీకు తెలిసి సమస్యలు ఒకటి సరే ఈ అన్ని సమస్యలు మీకు అందరికీ కూడా ఎక్కువ తక్కువ ఎందుకంటే మీ సర్వీస్ని బట్టి ఎక్కువ తక్కువ మీకు పరిచయమైనటువంటి సమస్యలే సమస్యల గురించి నేను మీకు మీరు అంటే మీరెంత సమర్థంగా మీ లైఫ్ ని వర్క్ ని బ్యాలెన్స్ చేసుకున్నారు అని మీకు అనిపిస్తోందో కొన్ని మార్కుల రూపంలో చెప్పండి అంటే పదికి మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు ప్రశ్నార్థమైందా సార్ చెప్పండి ఉద్యోగంలో ఉండలేదు అబ్బా సార్ బాగా ఎఫిషియంట్ పర్సన్స్ ఉంటారు ప్రపంచంలో ఉత్త చవటలు ఉంటారు ఏమనుకో మాకండి నేను మీకు మీరు అన్న ఇప్పుడు మీరు ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈయనకి ఎన్ని మార్కులు ఇస్తారని అడగటంలా మీకు మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు ఏడు మార్కులు సో సెవెన్ బై టెన్ నాకు సమస్యలు సార్ సెవెంటీ పర్సెంట్ మేనేజ్ చేస్తున్నాను థర్టీ పర్సెంట్ కొన్ని సమస్యలు నేను చెప్పనంటారు నిజానికి మీ అందరూ కూడా హోమోజినస్ గ్రూప్ అంటే ఏంటి అందరూ ఒక ఐదు సంవత్సరాలు అటు అయ్యి అందరికీ పెడిల్ అయ్యుండి మీక అర్థమైందా కంపేరబుల్ సర్కమ్ సెన్సెస్ కనుక ఉన్నట్ైతే బహుశా మీరు 7 బదులు 6 అనవచ్చు 5 అనొచ్చు లేక 8 ఎయిట్ అనొచ్చు అవునా కొంచెం తేడాలుంటాయి గానీ ఒక డిపార్ట్మెంట్ కు చెందిన మీకు అది అర్థమవుతుంది ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే సెవెన్ ఇచ్చినటువంటి ఆయన ఈ లెక్చర్ అయిపోయే సమయానికి ఏం చేస్తే దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ చేయొచ్చు ఎయిట్ బై టెన్ చేయొచ్చో ఆయన గనక అవగాహన కొట్టుకుని వచ్చినట్లయితే హీఈ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విర్ ఇంప్రూవ్ పర్పస్ ఆఫ్ దిస్ లెక్చర్ ఏమిటి समस्थल सरीय अवगा प्रस्तम आनंद कौ मेट्व आनंद स्थित मन पनी मन कुट मन व्यक्तिगत जीव सं जीव इवीं मेनेज चय सा दृष्टि मन दींदा विवरण चपा వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వర్క్ ఫౌండేషన్ వాళ్లు ఒక నిర్వచనాన్ని చెప్పారు ఏమిటంటే అది ఇట్ ఈజ్ అబౌట్ పీపుల్ హ్యావింగ్ ఏ మెషర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ వెన్ వేర్ అండ్ హౌ దే వర్క్ అని తెలుసు మనకి జీతానికి పనిచేస్తామని తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా చేయాలనేటువంటి స్వాతంత్ర్యం మీ గనక ఉన్నట్ైతే బాగుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని ఉద్యోగాలున్నాయి ఇంట్లో ఉండి పనిచేయవచ్చు ఆఫీస్ లోని పనిచేస్తారు ఇంట్లో ఉండి పని చేస్తారు ల్యాప్టాప్ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటుంది అది చేసే ఉద్యోగం యొక్క పని ఏమిటంటే ఇంట్లో ఉండి పని చేస్తారు అంటే మాము కొన్ని రకాల ఉద్యోగాలు ఏమో పది గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి కొన్ని రకాల ఉద్యోగాలు పదకొండుకెళ్ళినా పదకొండున్నరకెళ్ళినా పన్నెండుకెళ్ళినా పర్వాలేదు ఇంట్లోండి కంప్లీట్ చేసేసుకుంటా ఇంటో చేస్తున్నారు పాపం చేయటం లేదని కాదు ఇలా నేను ఎందుకు చెప్తున్నాను మీకు ఫ్రీడమ్ ఉందా ఉదాహరణకు మీకు ఫ్రీడమ్ లేదు అంటే ఏమిటి మీరు ఇంట్లో పని చేస్తాను సార్ కుదరదు ఇప్పుడు మీకు కంప్లీట్ ఎక్కడండీ మీ ఉద్యోగం ఎక్కడ కాగా కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ అవునా మీరు మీ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు మీ ఆఫీసులో ఇప్పుడు మీ కాగజ్ నగర్ లో మీకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటుంది కదా ఎంతమంది ర్యాంక్ ఏమిటి అథారిటీ సార్ ఆర్ ది బాస్ ఆఫ్ ది బాస్ కాదు కదా పోయి థర్డ్ ర్యాంక్ అంటే మీ పైన ఎంతమంది ఇద్దరున్నారు ఇరవై రెండు మంది ఉన్నారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఉదాహరణకు మీరు బాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవునా బాస్ కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు నేను వస్తా లే పడు గంటకి కొంపల్ అంటుకోలేదు చెప్పొచ్చు అవునా మీరు థర్డ్ పర్సన్ అన్నారు ఉదాహరణకు మీరు టెన్త్ పర్సన్ అనుకోండి వస్తాను సార్ తర్వాత అని చెప్పి వీలుంటుందా మీకు ఇప్పుడు మీ పాయింట్ అర్థమైంది కదా You don't have the freedom if you are on the lower rung of the ladder. ఇచ్చెనలో అడుగు మెట్లల్లో గనక మీరున్నట్టు అయితే ఇలాంటి స్వాతంత్రాలు మీకుండవు టాప్ పర్సన్ గనక అయితే అవునా మీ అందరికి డ్యూటీలు అప్పచెప్పాను నేను ఇంట్లో ఉంటాను రెండు రోజులు డిస్టర్బ్ చేయమాకండి అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడండి పర్వాలేదు నడుస్తుంది ఆఫీసు మీకు అర్థమవుతుందని చెప్పేది అలా చేసేవాళ్లు ఉన్నారు చేయమని కాదు నిజానికి నేను ఆఫీస్ కు వస్తేనే మీరు సమయానికి వస్తారు నేను పనిచేస్తుంటేనే మీరు పని చేస్తుంటారు నే బద్దకిస్తే మీరు బద్దకిస్తారు అది వేరే విషయం కానీ జనరల్ గా నాకు ఫ్రీడమ్ ఉంటుంది ఎందుకంటే ఐఎమ్ హెడ్ ఆఫ్ ది ఆ డిస్టిక్ నేను ఆఫీస్ కాబట్టి ఎక్కువ దృష్టిలో పెట్టుకోండి ఇట్ ఈస్ అచీవ్డ్ ఏది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడు అచీవ్ చేస్తామంటే ఎన్ ఇండివిజువల్స్ రైట్ టు ఏ ఫుల్ఫిల్డ్ లైఫ్ ఇన్సైడ్ అండ్ ఔట్ సైడ్ ది వర్క్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ ఆస్ ది నామ్ టు ది మ్యూచువల్ బెనిఫిట్ ఆఫ్ ద ఇండివిజువల్ బిజినెస్ అండ్ ద సొసైటీ వ్యక్తికి సంస్థకు सामाजा की पनी अनेरक लाभ अर्थम अर्थम स्थिति अब वर्क बालन साध्यम साध्यम काफिनेशन मन అలానే ఇంకొక డెఫినేషన్ అవుతుంది అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ అన్ ఇండివిజువల్స్ ఎబిలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం దేనికోసం టు ఫుల్ఫిల్ దేర్ వర్క్ అండ్ లైఫ్ స్టైల్ రెస్పాన్సిబిలిటీస్ పనికి సంబంధించి జీవితానికి సంబంధించి ఉన్నటువంటి బాధ్యతలను విత్ మినిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ లేకుండా మాక్సిమం కంటెంట్మెంట్ అత్యధికమైనటువంటి సంతృప్తినిచ్చేలా ఎక్కడ పోస్టింగ్ నిజామాబాద్ లో పోస్టింగ్ కదా ఇప్పుడు ఉదాహరణకి ఆయన బర్త్డే అనుకోండి లీవ్ బెట్ వచ్చాయంటారు ఆయన బర్త్డే లీవ్ బెట్ వచ్చాయంటారు మీరు ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది వాళ్ళ అటెండ్ చేయాలి మీరే కన్వీనరు మీరే ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేయాలి మీరేమంటారు అట్లా రావు రమ్మని చెప్పలే బర్త్డే సంవత్సరానికి ఒక్క పార వస్తుంది నువ్వు రావని ఎట్లంటావు చెప్తా అంటారనుకో రాదు నేను మీ ఆయన కోపడతారని చెప్పినా అంటాడని అనుకో ఏం చెప్తావు ఇక్కడి నుంచి నిజామాబాద్ మూడు గంటలలో పోవచ్చు కార్ బుక్ చేసుకుంటే రెండున్నర గంటల్లో పోవచ్చు ఇష్యూ అది కాదు మీ ఉద్యోగ ధర్మం మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రయారిటీ డిసైడ్ చేసుకుంటారు మామూలు పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నేను రాలేదు ని ఇవాళ మాజువల్ కన్వెన్షన్ ఉంది మార్చి నెలాఖరు ఈ ప్రోగ్రామ్ కి నేనే కందినరు ఈ కారణం చేత నేను రాలేను ఏమీ అనుకోకు నేను రోజులేదు నువ్వే వచ్చే రాధ అర్థం చేసుకుని సర్దుబాటు ఉందనుకోండి టెన్షన్ లేదు నేను నిన్న అర్థం చేసుకోను నువ్వే సర్దుకో నాతో అనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో జీవితం గనక పంచుకుంటూ ఉన్నట్టయితే అప్పుడేమవుతుంది టెన్షన్ ఇప్పుడు మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అర్థమైందా ఇప్పుడు ఇద్దరు ఒకే ఉద్యోగం అనుకోండి టెన్షన్ లేదు ఒకే డిపార్ట్మెంట్ అనుకోండి టెన్షన్ లేదు ఉదాహరణకు ఆ పెద్ద ఉద్యోగంలే నాకు తెలుసు అంటాడు చిరా కనిపిస్తుంది మనకు మనం చేస్తున్నది గొప్ప ఉద్యోగమా మామూలు ఉద్యోగమా దేవుడెరుగు మన ఉద్యోగాన్ని కనుక కొంచెం తక్కువ చేసి చూస్తే మనకేమనిపిస్తుంది చిరాకరి ఏం మాట్లాడుతున్నాను రెండు రోజులు నేనైతే ఇన్ని రోజులు ఉన్నా కానీ నువ్వు అయితే ఎప్పుడు రిజైన్ చేసి మామూలు పరిస్థితి చూస్తున్నావు అది సో వై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే టు అటైన్ ఏ హైయర్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ ఎవ్రీ డే బోత్ ఆన్ అండ్ ఆఫ్ ది వర్క్ పనిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సమాజంలో ఇరవై ఇప్పుడు జీవించడం అనేది మనం ఇన్స్టాల్మెంట్స్లలో బతకం ట్వంటీ ఫోర్ అవర్స్ సూర్యాలైవ్ అవునా నిద్రపోతున్నప్పుడు కూడా మనం బ్రతికుండే నిద్రపోతున్నాం బతిపోయి నిద్రపోతా లేదు మనం అందుకని బతికుండి నిద్రపోతున్నాం కాబట్టి బతికున్నప్పుడు అంటే మొత్తం 24-hour నాలుగు గంటలు ఆఫీస్ పనిచేస్తున్నా ఏం పని చేస్తున్నా మనకు మినిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే తక్కువ ఘర్షణతో ఎక్కువ తృప్తితో ఉండేటట్టు ఉద్యోగం తృప్తినివ్వాలి మనకు జీవితం తృప్తినివ్వాలి అనేటువంటి పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి ఈ వర్క్ ప్రెషర్స్ ఏం చేస్తాయంటే ఎఫెక్ట్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక మరదలు ఉందని అనుకుందాం అంటే మీ హస్బెండ్ యొక్క సిస్టర్ ఉంది ఆ అమ్మాయి పెళ్లి మరి ఇంటికి పెద్ద కోడలు వినవు అనుకో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కాదు మనకి ఇంటికి పెద్ద కోడలు ఇంటి ఆడబడుచు పెళ్లి ఏం చేయాలి కదా ఉదాహరణకు పది రోజులు లీవ్ పెట్టాలమ్మా ఇక్కడ పరిస్థితులు లేవు పది రోజులు మీరు పది రోజులు లీవ్ పెట్టాలి మీరు ఉద్యోగం చేస్తున్నారు తెలుసు అత్తగారికి తెలుసు మామగారికి తెలుసు బంధువులు తెలుసు మొగుడికి తెలుసు మరదలకి తెలుసు అందరికీ తెలుసు పది రోజులు మీరు లీవ్ పెట్టాలి పది రోజులు లీవ్ పెట్టే పరిస్థితులు లేవు రోజులే లీవ్ పెడతారు ఏం చేస్తారు చెప్పండి కన్విన్స్ అంటే వాళ్ళకి తెలుసు పాప అందులో మీ ఆయన కూడా ఇదే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకు కూడా తెలుసు కన్విన్స్ ఏం చేయక్కర్లా ఏం చేస్తారు అప్పుడు మీకు అర్థమవుతోంది సమస్యలు ఎట్లా ఉంటాయో జీవితంలో ఏం చేస్తారప్పుడు రిక్వెస్ట్ అనే కాదు నాన్న నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏం చేస్తారంటే మీరు అప్పుడు కావాలంటే ఈ పదిహేను రోజులు ఒక మనిషిని పెట్టుకోండి పంట మనిషిని పెట్టుకోండి పై పనులు చేయడానికి మనిషిని పెట్టుకోండి మూడు వేలు ఐదు వేలో ఖర్చవుతుంది నేనిస్తాను మీరిస్తారు లేకపోతే మీ వారిస్తారు మీకు అర్థమవుతుంది ఎందుకు మీకు ఇక్కడ వచ్చే జీతం ఎక్కువ ఇక్కడ పర్సనల్ గా కావాలంటే లాస్ట్ ఆఫ్ పే పెడతారు కానీ లీవ్ ఎవరు పనులు ఉన్నాయి మార్చి నెలాఖరు ఏవో పనులుంటాయి మనకు అందుకని ఏం చేస్తారు మీరు ఐ విల్ ట్రై టు బై ఇట్ విత్ మనీ మీకు అర్థమైందా లేదు ఇంకొకరు ఎవరినైనా ఉదాహరణకు మీ తమ్ముడు పరీక్ష అయిపోయింది సెలవులు ఉన్నాయనుకోండి నా తమ్ముడు పంపిస్తాను వాడు చూస్తూ ఉంటాడు పని నేను అడుగు ఐదు రోజులు నేను వచ్చి నేను చూసుకుంటానని చెప్పనంటాను అంటే ఎక్కడికక్కడ మనం ఏం చేస్తామంటే జీవితంలో ఘర్షణ సంఘర్షణను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి వీలున్నంత వరకు సర్దుకుని అవునా అవసరం వస్తే డబ్బుతో కొనుక్కోవడానికి ప్రయత్నం చేసి మనం ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే జీవితంలో ఎవరి ఆలోచన ఎవరి ఆదర్శమైనా కూడా ఆనందాన్ని పొందటం ఎవరైనా కూడా ఎలా ఉండదలుచుకున్నాం ఆనందంగా ఉండదలుచుకున్నానంటారు కష్టాలతో ఉందాం అనుకుంటున్నాను ఇబ్బందుల్లో ఉండాలనుకుంటున్నాను రోజు పొద్దున లేస్తే గొడవలు పడుతూ ఉందాం అనుకుంటున్నాను అని చెప్పారు ఎవరు అనుకోరు సో ఇప్పుడు మరి మీరు చెప్పండి అంటే ఇక్కడ ఈ గ్రూప్ అనుకోకుండా అన్మ్యారీడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పక్నట్టు పెట్టి డూ యూ కన్సిడర్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టు బి ఇన్ బ్యాలెన్స్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ లో ఉట్టు భావిట్ ఆఫ్ బ్యాలెన్స్ గా ఉందని భావిస్తున్నారా అనేటువంటిది చాలా వ్యక్తిగతమైన సున్నితమైన ప్రశ్న కాబట్టి మీరు మీ మనస్సులకు మీ అంతరంగానికి సమాధానం చెప్పుకోలే తప్ప పైకి సమాధానం మీరు చెప్పుకోకర్లేదు సరే ఇప్పుడు మీకు నోట్బుక్స్ ఏమి ఇచ్చారు కదా ఒకసారి షీట్ తీయండి ఉడితే ఒక వైట్ పేపర్ చించక్కర్లేదు నోట్బుక్ లోనే పెట్టుకోండి మీరు అవునా రెడీ తిప్పమ్మ అమ్మా మీ దగ్గర ఏమన్నా ఏదో కాగితం ఇప్పుడు నేను చెప్పబోయేది గమనించడం జాగ్రత్తగా ఇందాక నేను సార్ని అడిగినప్పుడు ఆయన సెవెన్ బై టెన్ అన్నారు కదా అట్లానే కొన్నింటికి మీరు స్కోర్ వేసుకుని మీ టోటల్ స్కోర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అటు చూడండి ఇప్పుడు అర్థం అవుతుంది ఈ మీ సెల్ఫ్ స్కోరు ఎన్ఎఫ్ఐ డినామినేటర్ అయినట్ైతే ఎన్ఎఫ్ఐకి ఎంత వస్తుంది మీకు అనేటువంటిది ఇప్పుడు మీరు నేను అడగబోయే ప్రశ్నల్ని బట్టి తెలుసుకుంటారు ఇప్పుడు ఒకసారి ఇది గమనించండి మనిషికి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఇన్ని ఉన్నాయి బిజినెస్ అండ్ కెరియర్ అంటే ఇదేదో ఫారెడ్ బుక్ నుంచి కాపీ కొట్టాయి కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు గానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు గానీ వాళ్లకి ఇప్పుడు ఇక్కడ నుంచి జీరో నుంచి టెన్ వరకు మీరు ఎన్ని మార్పులు ఇచ్చుకుంటారు అని ప్రశ్న మీకు అర్థమైందా మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి ఏడో ఎనిమిదో తొమ్మిదో ఇవ్వచ్చు అబ్బాయి అంత ఏం లేదు సార్ ఏమిటి ఉద్యోగం వీలైతే బానేసి ఇంకో ఉద్యోగానికి ట్రై చేస్తున్నా వస్తే వెళ్ళిపోతా అనుకుంటారు అప్పుడే మూడో నాలుగో ఇస్తారు మీకు అర్థమైంది కదా ఎలా సెల్ఫ్ స్కోర్ చేసుకోవాలో అలాగే ఫైనాన్సియల్ ఆర్థికపరమైన విషయాలు హెల్త్ ఉదాహరణకు హెల్త్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉందనుకోండి తొమ్మిదో పదో ఇవ్వచ్చు లేదు సార్ ముందు బాగానే ఉండేది ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత కాస్త అంత ఇబ్బంది అయిపోతుంది నిద్ర రోగాలు ప్రతి నెలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారం రోజులు మందులు తీసుకుంటున్నాను ఏబిసిది అంటే మీరు ఇక్కడి నుంచి ఇటు జరుగుతారు మీకు అర్థమవుతోంది కదా అలానే ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ రొమాన్స్ ఇది మళ్లీ ఫారెన్ బుక్ లో తీశా కాబట్టి ఈ రెండు వాడు సపరేట్ గా చూపించాడు మన ఇండియన్ జీవితాలలో ఈ రెండు ఒకటిగానే ఉంటాయి అందుకని రెండు కలిపి ఇరవైకి మార్కులు వేసుకోవాలి మీరు విడివిడిగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు కొన్ని మార్కులు రొమాన్స్ కు ఎక్కువ మార్కులు అట్టా వేసుకోవడానికి వీలు తర్వాత పర్సనల్ గ్రోత్ అంటే మీరు ఏదో చదివారు మళ్లీ ఏదో వీలుంటే చదువు అనిపిస్తోంది బీఏ చేసి ఆపేశారు ఎంఏ చేద్దాం అనుకుంటున్నారు ఎంబీఏ చేద్దామనుకుంటున్నారు ఇలా ఏదో కొన్ని కోరికలు ఉంటాయి చదువుకుందాం చిన్నప్పటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలని ఏదో పరిస్థితుల వల్ల ఉద్యోగంలో చేరారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేద్దామనుకుంటున్నారు ఫన్ అండ్ రిక్రియేషన్ అంటే ఏదో కాస్త సినిమా లేకపోతే ఏదో వ్యవహారం దిక్కు వెళ్తామని ఫిజికల్ ఎన్విరాన్మెంట్ పనిచేస్తున్నటువంటి తీరు ఇవి హెడ్డింగ్స్ అండి ఇప్పుడు చూడండి వాట్ డూ యూ వాంట్ యువర్ స్కోర్ టు బీ అనేటువంటి తర్వాత వద్దాం ఇదండి నేను చెప్పినటువంటిది ఇప్పుడు ఇందాక మీకు చూపించిన దాంట్లో ఈ యాజ్ ఆఫ్ టుడే అంటే ఇవాళ డేట్ ఎందుకోండి ఇక్కడ నిలువుగా ఒక గీత గీయండి నిలువుగా ఒక గీత గీయండి ఒక కాలం లాగా ఒక గీత గీయండి నిలువుగా గీత గీసి ఏం చేస్తారంటే ఇవో పని చేయండి ఇవి ఏమీ స్కోర్ మాత్రం వేసుకోండి ఆ తర్వాత నేను మీకు ఇస్తా కాబట్టి టైం సేవ్ అవుతుంది మనకు యాజ్ ఆఫ్ టుడే అంటే ఇవాళ ఏంటి ఇరవై కదా ఇరవై రెండు మార్చి అని రాసుకోండి పక్క కాలంకి హెడ్డింగ్ పెట్టండి సిక్స్ మంత్స్ తర్వాత వేసేద్దాం అవునా ఇది మూడో నెల కదా ఆరు కలుగుతుంది తొమ్మిది అవుతుంది అంటే థర్టీయత్ సెప్టెంబర్ అని వేసుకోండి నెక్స్ట్ కాలం మీద హెడ్డింగ్ మీకు అర్థమైందా థర్టీయత్ అండి ఉరికేనాయా మంత్ మొదటి కాలంకి హెడ్డింగ్ ఏమిటి తర్వాత దానికి ఏమిటి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ మీకు అర్థమైందా రెండు కాలంస్ కు హెడ్డింగ్స్ పెట్టేశారు కదా అర్థమైందా ఎవరికైనా అర్థం కాలేదా నేను రాసావు తల్లి ఓకే ఇప్పుడు మీరేం చేస్తారంటే మిగిలిన రాసుకోవద్దు అవునా ఫైనాన్సెస్ కి పదికి మీరు ఎన్ని మార్క్లు వేసుకుంటారో ఇవాళ ఇక్కడ వేసుకోండి హెల్త్ కి పదికి ఎన్ని మార్క్లు వేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రొమాన్స్ రెండు కలిపి రెండు పదిలు ఇరవై కదా ఆ ఇరవైకి ఎన్ని మార్కులు వేసుకుంటారో ఇక్కడ వేసుకోండి పర్సనల్ గ్రోత్ కి పదికి ఎన్ని అలానే ఇలా కనుక వేస్తే మీరు ఎన్ఎఫ్ఐకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఇవ్వాలని తెలుస్తుంది ప్లీజ్ స్టార్ట్ మీకు అర్థం కాకపోతే అడగండి నను వేసేసుకోండి స్కోరు టోటల్ చేయండి టోటల్ చేసి టోటల్ ఎంతో మీరు దృష్టిలో పెట్టుకోండి చెప్పక్కర్లేదు బైక్ చెప్పక్కర్లేదు ఇప్పుడు ఈ పెళ్లి కాని వాళ్లకు అదేంటో సినిమాలు ఏదో ఉంది కదా ఓ సినిమా వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఫ్యామిలీ అంటే అమ్మా అన్న వాళ్లు ఫ్రెండ్స్ ఉంటారు రొమాన్స్ ఏమి ఉండదు ఎవరైనా ఉంటే తప్ప దానిలో కొన్ని సమస్యలు వస్తాయి నో ఎన్నో ఉన్నాయి జీవితంలో ఏమిటి సార్ చాలా కష్టంగా ఉందో ఎప్పుడు చేయలేదా ఇట్లాంటి పరీక్ష ఫైనాన్సెస్ అంటే ఏమిటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఓ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి అవునా నెలకో వేలు చొప్పున రెండు వేలు చొప్పున ఇవ్వాలి సమస్య లేదు ఏ కారణం చేతనో పది లక్షలు అప్పు తీసుకున్నారనుకోండి రిటైర్ అయ్యేంత వరకు అప్పు తీర్చే సమస్య మీకు తలనొప్పి వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవాలి సమస్యగా ఫైనాన్సెస్ అవునా తక్కువ మార్కులు వేసుకోండి నేను అప్పులు ఇవ్వలేదు సార్ అసలు నేనే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి నాకని అంటారనుకోండి మీకు సమస్య ఎందుకు అయింది ఫైనాన్సెస్ తొమ్మిదో పదో వేసుకోండి మీకు అర్థమైందా టోటల్ చేయమ్మా చాలా జాగ్రత్తగా అన్ని తూచితూచి సగానికి సగం సగం వచ్చేటట్టు వేసేవేమిటి ఏమి స్వామి నలభై ఆరు ఏంటోటల్ సరిగా ఉందో లేదో చూసుకోండి టోటల్ చేయండి ఏం స్వామి టోటల్ మళ్ళీ రివైజ్ చేస్తున్నారా చేసి టోటల్ చేయవయా అంటే మీరుందా అనుకున్న డెబ్బైకి కొంచెం దరిదాపుల్లో ఉన్నారు కరెక్టే సంతోషించండి నలభై ఏడు వచ్చాయి కూడా కాలేదు నలభై ఏడు బాబు డెబ్బై నాలుగు వేయాల్సిన వాడు నువ్వు తిరుపతి రైట్ ఇప్పుడు ఎవరికి ఎన్ని కావాలంటే మీరు ఫ్రెండ్స్ గా ఆయన డిస్కస్ చేసుకోండి కాని ఇప్పుడు నేను మీరు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఏదో కొంత వచ్చింది కదా నలభై యాభై డెబ్బైయో ఏదో కొంత వచ్చింది కదా ఆరు నెలల తర్వాత అంటే ముప్పై సెప్టెంబర్ నాడు గనక మళ్లీ ఎక్సర్సైజ్ కనుక చేసినట్ైతే ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్కు పదో పన్నెండో పదిహేనో ఇరవై ఇరవైదో పెరగాలనుకుంటున్నారా అలానే ఉండాలనుకుంటున్నారా తగ్గిపోవాలనుకుంటున్నారా ఇది హ్యాపీనెస్ కు ఇండికేటర్ అండి ఇప్పుడు గనక మీ స్కోర్ యాభై రెండు ఉదాహరణకి సరే కనీసం అరవై రెండు ప్రయత్నం చేస్తాను సో దాపీ 62 కూడా అల్టిమేట్ హ్యాపీనెస్ కాదు గ్యారంటీ కాదు కానీ యాభై రెండు ఉన్నప్పుడు పరిస్థితి కన్నా అరవై రెండు పరిస్థితి ఒక మెట్టు సుపీరియర్గా ఉన్నతంగా ఆనందమయంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీకు అప్పు పది లక్షలు ఉందని అనుకుందాం ఇవ్వా అందుకని మీరేదో నాలుగు మార్కులు వేసుకున్నారు అక్కడ రేపు పొద్దున ఈ ఆరు సంవత్సరం ఈ ఆరు నెలల కాలంలో అప్పు నాలుగు లక్షలు దిగిపోయిందని అనుకుందాం అప్పుడు ఆబ్వియస్లీ నాలుగు మార్కులు వేసుకున్న చోట ఆరు మార్కులు వేసుకుంటారు కదా ఏళ్ వేసుకుంటారు కదా అలా ఒక చోట రెండు ఒకచోట రెండు ఒకచోట ఒకటి ఒక చోట ఒకటి మొత్తం అలా వెరసి ఈ మనం ఐడెంటిఫై చేసిన ఎనిమిది అంశాలలో ఎనిమిది రోడ్లు పదహారు మార్కులు పెరిగాయనుకుందాం ఆ నేను యావరేజ్ ఇప్పుడు మీకు వచ్చిన అరవై డెబ్బై ఆరు విల్ బి మోర్ హ్యాపీ మీరు అర్థమైంది కదా ఇది మళ్లీ మీరు నేను చెప్పను నేను గానీ ఆరు నెలల తర్వాత మీరు మళ్లీ ఎక్సర్సైజ్ చేయాలి చేసి ఎందులో ఎక్కువైంది ఎందులో తక్కువైంది ఒక్కసారి ఒక దాంట్లో ఎక్కువ అవుతుంది ఆనందమే ఇంకో దాంట్లో తగ్గింది మీకు అర్థమవుతుందా ఇప్పుడు హాయిగా ఉన్నారండి మీరు రే పొద్దున పెళ్లి అయింది ఏమవుతుందా నువ్వు చెప్పు రే ఆయన స్టార్ట్ మేము ఆవిడ ఈ సమాధానం మెసేజ్ పంపించేస్తాం ఎస్ఎంఎస్ఏ పెళ్ళైతే కష్టాలు స్టార్ట్ అవుతాయట ఇలా చెప్తే ఇంకెవరు పెళ్లి చేసుకోవచ్చు ఎవరు పెళ్లి చేసుకోరు నలుగురు పెళ్లి అయితే కష్టాలు స్టార్ట్ అవుతాయంటాడు ఏమిటయ్యా ఆయన ఏమా అనుభవం చెప్తున్నానంటావా నీ తరఫున బాబు చిత్రమైన రహస్యమేమిటంటే పెళ్లి అయిన వాళ్ళేమో చేసుకోవద్దు అని చెప్తారు పెళ్లి కాని నీకేమయ్యా నువ్వు అట్టాడే చెప్తావు మేమంత అవస్థపడుతున్నావు నీకేం తెలుసు అని వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు సరే పోనీ ఇప్పుడు మనం పెళ్లి గురించి మాట్లాడటంలా మనం సమస్యల గురించి మాట్లాడుతున్నాం అవునుకో సమస్యల కారణం ఎవరండి ఈ ఒక్క పాయింట్ అర్థం అయితే జీవితం బాగుపడుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మనం ఒక అపరిపక్వ స్థితిలో ఏమంటామంటే మన సమస్యలకు దేవుడు కారణం అని అంటాం మనం లేదు ఇతరులు కారణం అమ్మా నాన్న కారణం దేవుడు కారణం సమాజం కారణం వాడు కారణం వీడు చెప్పలేదు అన్నయ్య పట్టించుకోలేదు అక్కయ్య చెప్పలేదు వీళ్లు కారణం అందుకని నేను అవస్థపడుతున్నాను తెలుస్తాను కానీ చాలా సందర్భాలలో దేవుని కాదు తప్పట్టాల్సింది మన బద్దకాన్ని మన చురుకులేని తలాన్ని మన ఇది యాటిట్యూడ్ వైఖరి మన ప్రవర్తన వీటిని మనం తప్పట్టాల్సిన అవసరం ఉంటుంది మనం ముందుకెళ్దాం గాడ్ గివ్స్ బ్యూటీ టు ఎవ్రీవన్ అంటే నేను మంచి బొమ్మది అంటే అక్కడ ఎమ్ ఎమ్మ అనే అక్షరాలు ఎవరు పెన్తో రాశారని నేను రాయలేదని నా ఫోటోలో ఉండదు అవునా అబ్బాయటా ఉన్నాడు ముద్దుగా బాగోలేడు సెల్ ఫోన్ తీసుకుని రైట్ ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకునేటంటే బాహ్యమైనటువంటి సౌందర్యం కన్నా అంత సౌందర్యం ముఖ్యము అనే విషయం అందుకని నేను చెప్తున్నా గాడ్ గివ్స్ బ్యూటీ టు ఎవ్రీ వన్ ఎస్ హీ గివ్స్ బ్యూటీ టు ఉదాహరణకు ఒక మ్యారీడ్ లేడీ ఇది వెస్టర్న్ బొమ్మ తాను ఆఫీస్కి వెళ్లి ఉద్యోగం చేస్తుంది తనే షాప్ కి వెళ్లి సూపర్ బజార్కు వెళ్లి వస్తువులను కొనుక్కురావాలి ఇంట్లో వంట చేయాలి అలానే పనులు పాత్రలు ఉంటాయి పిల్లల గురించి పట్టించుకోవాలి అయగారికి సేవలు చేయాలి సరే తన వ్యక్తిగతమైన జీవితాన్ని చూడాలి కాసేపు ఎంటర్టైన్మెంట్ టీవీ సరే భోజనాలు వంటలు ఇది ఆ బట్టలు ఉతకటం ఏదన్నా ఓపిక ఉంటే గంట రెండు గంటలు సంగీతం సాధన చేయటం ఇలా కొన్ని పనులు ఉంటాయి అన్ని ఉంటాయా తక్కువ ఉంటాయంటే అది వేరే విషయం కొన్ని పనులుంటాయి రైట్ ఒక అంటే మ్యారీడ్ వర్కింగ్ లేడీ అక్కడ నేను ఎవరు జీవితం చూపిస్తున్నాను మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది వర్కింగ్ లేడీ ఉద్యోగం చేస్తున్నా అంటే ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని పనులకి ఈక్వల్ గా ఇది రెండు గంటలు ఇది రెండు గంటలు ఇది రెండు గంటలు అంటే కుదరదు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అమ్మాయి నిద్రపోవాలి కదా రెస్ట్ తీసుకోవాలి కదా ఒక్కరే పిల్లలైతే పర్వాలేదు కొంచెం శ్రమ తక్కువ అదే ఇద్దరు ముగ్గురు పిల్లలైతే ఉదాహరణకు వాళ్ళు ఏడు ఎమ్ పదేళ్ల వాళ్ళైతే అంత సమస్య ఉండదు వాళ్ళు రెండేళ్ల వాళ్ళు ఆరు నెలల వాడు మూడు నెలల వాడు కనుక ఎక్కువ ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకోవడానికి కోసం నేను బొమ్మ చూపిస్తున్నాను మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డస్ నాట్ మీన్ ఎన్ బ్యాలెన్స్ పన్నెండు పన్నెండు ఆరు ఆరు ఆరు పది పన్నులున్నాయి అందుకని రెండు గంటలు చొప్పున కాదు అట్లా ఏం కుదరదు అనమాట ఇక్కడ మనం హౌ టు రికగ్నైజ్ వెన్ యు ఆర్ లూజింగ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఎయిటీన్ ఐడియాస్ ఉన్నాయండి ఇది ఉన్నటువంటి బ్యాలెన్స్ గనక మనం తప్పిపోతున్నట్టు అయితే ఎట్ట కనుక్కోవాలి ఉదాహరణకు ఇచ్చారు ఏదో ఒక స్కోర్ పెళ్ళి అవన్నీ అవ్వకపోవటం వేరే విషయం ఒక స్కోర్ ఇచ్చారు ఇప్పుడు మీ స్కోర్ ఎంత ఉదాహరణకి ఏదో ఒకటి తప్పడం లేదు బయటకు ఒకటి ఇప్పుడు అది తగుముఖం పడుతుంది అనుకుందాం ఇప్పుడు నేను ఎంత చెప్పినట్టు ఆరు నెలల తర్వాత మళ్లీ పరీక్ష చేసినప్పుడు మీకు ఇప్పుడున్న స్కోర్ కన్నా ఒక ఐదు పాయింట్స్ తక్కువ వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చినట్టు ఈ ఆరు నెలలు నిద్రపోయామా పట్టించుకోలేదా మనం అంటే ఎంత జాగ్రత్తగా మన జీవితంలోని వివిధ అంశాలను మనం గమనిస్తూ గనకు ఉన్నట్లయితే ఉన్న స్థితి నుంచి తగ్గకుండా అది పెరిగేందుకు మనం ప్రయత్నం చేయాలనేటువంటి తెలుస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి గనక నిరంతరము అనారోగ్యం గనక ఉన్నట్టు బ్యాలెన్స్ తప్పుతున్నట్లు లెక్క మీకు అర్థమవుతోందా మూడ్ స్వింగ్స్ అంటే ఒకప్పుడు చాలా బాగుంటుంది ఎంతో జాస్టిక్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు ఇంకో సమయంలోనేమో డల్ గా ఉంటుంది నీరసంగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు అని చెప్పని అంటూ ఉంటాడు మనిషి అలాంటిది డూఏ కాన్స్టెంట్లీ క్రేవ్ అండ్ ఓవర్ ఇంటెలిజెన్స్ సమ్థింగ్ కొందరికి తిక్కా చిరాకున్నప్పుడు ఏం చేస్తారో తెలిసినా తింటుంటారు ఆకలి లేదు తింటుంటారు ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది రిఫ్రిజిరేటర్లో ఏవో ఐటమ్స్ ఉంటాయి ఏ చిరాకుగా ఉన్నా అది తీయటం ఆ వస్తువు ఏదో వాదు చిప్సో కేకో ఏదో తీసుకోవడం ఆ టీవీ చూస్తూ తింటూ ఉంటాం ఎంత తింటున్నారు ఏమిటి అది మంచి చేస్తుందా చెడు చేస్తుంది అనేటువంటిది ఏవీ లేకుండా అవునా విపరీతంగా చేయటం అనేటువంటిది మరి అదర్ సీమ్ టు బి మూవింగ్ ఫార్వర్డ్ వె మిగిలిన వాళ్ళందరూ హాయిగా ఉన్నారు నవ్వుతూ ఉన్నారు కిలకిలగా ఆడుతున్నారు పెళ్లి చేసుకున్నారు సినిమాలకు వెళ్తున్నారు పార్టీలకు వెళ్తున్నారు హోటల్స్ వెళ్తున్నారు నాదేవి నా అదృష్టం ఇట్లా ఉంది అని చెప్పలే ఒక భావన ఒకటి రావచ్చు డూ ఎ విష్ టు ఐ వాజ్ సమ్వర్ ఎల్స్ నేను ఇంకో మనిషిని అయితే వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది నేను అమ్మాయిగా పుట్టాను అబ్బాయిగా పుడితే బాగుండేది లేక నాకు సెకండ్ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వస్తే బాగుండేది నేను ఆఫీసర్ పోస్టుకు ట్రై చేస్తే అది రాలేదు ఇది ఇలా మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఇట్లానే బోల్డన్ ఉన్నాయి ఊరికే మీకు చెప్పాను నేను ఇలా గనకు ఇలాంటి పరిస్థితులు గనకు ఉన్నట్టు అయితే వీఆర్ లూజింగ్ ది బ్యాలన్స్ అని చెప్పని అనుకోవాలి ఉదాహరణకు పదకొండో పాయింట్ చూద్దామండి డూ యూ ఫీల్ స్ట్రెస్డ్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ టైం యూ స్పెండ్ అట్ వర్క్ ట్రావెలింగ్ టు వర్క్ ఆర్ థింకింగ్ అబౌట్ వర్క్ ఉన్న చోటి నుంచి ఉద్యోగానికి ప్రయాణం చేసే సమయం గానీ లేక ఉద్యోగంలో చేస్తున్నటువంటి అక్కడ ఉండేటువంటి వర్కింగ్ కండిషన్స్ వల్ల ఉండేటువంటి ఇది కానీ లేక ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్స్ ఆ పనులు ఉంటాయి కదా కొన్ని రకాలు వాటిల్లో ఉంటాయి అవన్నీ కలిసి మీ గనక ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టు మీ స్కోర్ తగ్గుతూ ఉంది మీ బ్యాలెన్స్ తగ్గుతూ ఉంది అని చెప్పని అర్థం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పాయింట్ మీకు తేలిగ్గా అర్థం ఉదాహరణకి మనకి ఎంత ఉండాలండి టెంపరేచర్ నార్మల్గా హెల్తీ పర్సన్ కి 92 ఎయిట్ ఆ బాబు నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఏదో అనుకుంటా కదా నైన్టీ పాయింట్ ఏదో నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ అని అనుకుందాం పోనీ ఉదాహరణకి పోనీ పక్కన అట్టు పెడదాం ఇప్పుడు ఉదాహరణకి నాకు నైన్టీ నైన్టీ నైన్ అంటే మీ ఏంటర్థం జ్వరం ఉంది ఏదైనా పారాసిటమాల్ వేసుకో తగ్గుతుంది అని అర్థం కదా సమస్య మందు పరిష్కారము ఉన్న టెంపరేచర్ తగ్గటం మళ్లీ నార్మల్ కి రావటం మీకు అర్థమవుతోంది కదా ఇప్పుడు ఉదాహరణకి నూట రెండు ఉందనుకుందాం అప్పుడు డోస్ పెంచుతారు రోజుకు మూడు టాబ్లెట్స్ వేసుకోవాల్సింది రోజుకు నాలుగు టాబ్లెట్స్ వేసుకోమంటారు డాక్టర్ గారు అంటే సమస్య యొక్క తీవ్రతను బట్టి పరిష్కారాన్ని సూచించటం జరుగుతుంది అంటే పరిష్కారం సరి అయినటువంటిది అయితే నాకు టెంపరేచర్ దిగాలి టెంపరేచర్ తగితే డాక్టర్ గారు కరెక్ట్ గా చేశారు కరెక్ట్ మంది ఇచ్చారు నా టెంపరేచర్ తగ్గింది మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాను నేను ఐఎం హ్యాపీ అగే మళ్లీ నా పనునే చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఏమిటంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎలా మనం బ్యాలెన్స్ తప్పకుండా చక్కగా నడుస్తామో అవునా సర్కస్ లో పైకి ఒక థాడు కడతారు ఆ థాడు మీద మనుషులు నడుస్తారు ఎంత కష్టం కాది ఒడుగా కర్రీస్తాడు ఆ కర్ర ఇచ్చి ఇట్లా ఉన్నటువంటి కాలు తీసి పెడుతున్నానంటే ఇంబ్యాలెన్స్ అన్నమాట ఆ కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇట్లా నేను ముందుకు వెళ్లిపోతాను నేను మామూలుగా మనం నేల మీద ఎట్లా నడుస్తామో అట్లా లేరుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తున్నాడు అతను తాడు మీద నడవటం కష్టము ఎత్తు కింద పడితే ఏదో కింద బలం ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కాని కింద నడవటం తాడు మీద నడవటం కష్టం కాని ఆ పొడుగాటి కథ సహాయంతో బ్యాలన్స్ చేసుకుంటూ నడవదలుగుతున్నాడు జీవితంలో సమస్యలుంటాయి పెళ్లి కానప్పుడు ఒక రకమైన సమస్యలు పెళ్లి ఒక రకమైన సమస్యలు పిల్లలు పుట్టాక కొన్ని రకాల సమస్యలు ఇంట్లో పెద్దవాళ్లుంటే కొన్ని రకాల సమస్యలు ఉండవు ఒకసారి పెద్దవాళ్లుంటే ఆ పెద్దవాళ్లు ఉన్నందుకు కొన్ని రకాల సమస్యలు వస్తాయి మీకు పాయింట్ అర్థమవుతుంది పెద్ద ఒక్కొందరికి లేరు హ్యాపీగా ఉన్నారండి ఎవరు లేరండి మా మేమేనండి అని అంటారు కొన్ని ఎవరు లేరు మాకు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు అడగాలి మాట్లాడాలి ఎవరు వస్తారు మా ఇంటికి అట్లా సమస్యలు ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి అవునా ఒక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను డూ యూ ఆఫెన్ లూజ్ యువర్ టెంపర్ ఎట్ వర్క్ చిరాకు పడుతున్నాం కోపం వస్తుంది ఎవరు ఏమన్నా కూడా వాళ్ళని తిట్టేస్తున్నాం హాట్ ఉంటున్నాం ఏమిటి ఎట్లా నడుస్తుంది ఆఫీసు నిజానికి నాకు కోపం వచ్చినప్పుడు నేను అంటే మీరు పడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి మీరు కోపం మీరు నన్ను ఎదురు అంటే నేను పడతానా నేను పండుగదా మరి ఎప్పుడైతే నేను పడనో మిమ్మల్ని అనే హక్కు నాకెక్కడిది నీకు అర్థమవుతుందా సార్ పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆయన అంటాడు మనమే పడాలి మనం అంటే ఆయన పడతాడా పడడు కదా ఉద్యోగం పీకేస్తాడు సో ఇలా ఇట్లాంటి ఏది అసౌకర్యాలు గనక మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నట్టు అయితే మీ ఎక్కడో ఏదో కారణం చేత మీ యొక్క బ్యాలెన్స్ తగ్గుతూ తగ్గుముఖం పడుతున్నట్లు లెక్క అప్పుడు దాన్ని ఆపి మళ్లీ దాన్ని మనం పెంచడానికి ప్రయత్నం చేయడం అవసరమైనటువంటి ఇందులో ఆంతర్యం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అది గనక గతి తప్పుతూ ఉన్నట్టయితే బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నట్టు అయితే ఏమవుతుంది పని మీద జాస తగ్గుతుంది కుటుంబం మీద జాస తగ్గుతుంది సైకలాజికల్ గా అంటే మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టెయిన్ సిమ్టమ్స్ ఎక్కువవుతాయి ఒత్తిడి ఎక్కువవుతుంది చక్కగా నవ్వుతూ పొద్దునే లేచి ఆఫీసుకు వెళ్లిపోవాల్సింది ఇవాళ ఏదన్నా లీవ్ ఉంటే బాగుండు హాలిడే ఉంటే బాగుండు వెళ్లకుండా ఉంటే బాగుండు ఫోన్ చేసి సార్ హాస్పిటల్కి వెళ్లి మందులు తెచ్చుకోవాలసా ఒక గంట ఆలస్యంగా వస్తాను సార్కి చెప్పేస్తాను రెండు గంటలు ఆలస్యంగా వెళ్తాలి చూసుకుందాం అని ఇలాంటి మనస్తత్వాలు ఏర్పడతాయి మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు వర్క్ విత్ డ్రాయల్ అంటే పని నుంచి విముఖత వల్ల మనం చేయాల్సినంత పని చేయకుండా తక్కువ పని చేస్తూ ఉంటాం ఇంక్రీజ్డ్ మ్యారిటల్ అండ్ ఫ్యామిలీ విత్ డ్రాయల్ కుటుంబపరమైనటువంటి విషయాలలో పట్టించుకోం సాంసారిక జీవితం ఎఫెక్ట్ అవుతుంది ఫిజికల్ హెల్త్ సిమ్టమ్స్ వస్తాయి నిద్ర లేకపోవటం అనేటువంటిది ఏ పని చేయకపోయినా అలసట తలనొప్పి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇతరత్ర ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే ప్రమాదం ఉంది అందుకని ఏం చేయాలి మనం ఎప్పుడైతే ఈ కారణాలు ఈ లక్షణాలు కనబడి మన పరిస్థితి నుంచి మనం అదుపు తప్పుతున్నామో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనిపించినప్పుడు ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏం చేయాలది మళ్లీ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి కామ్ గా ఒక చోట కూర్చుని కొంచెం ధ్యానం లాంటి ప్రాక్టీసు శ్వాస మీద ధ్యాస కొంచెం దీర్ఘంగా శ్వాస తీసుకోవటం మొదలు పెట్టాలి ఇంతవరకు జీవితం ఏమిటి మనం పొందినటువంటిదేమిటి పొందవలసినటువంటిదేమిటి ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని నిష్పక్షపాతంగా థర్డ్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ మీ జీవితమే మీ గురించే కానీ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నట్టు ఆలోచించాలి తర్వాత ప్రశ్నలు కొన్ని వేసుకోవాలి నేను నిజంగా హ్యాపీగా ఉన్నానా జీవితంలో ఏం కావాలి ఏమంది నాకు ఏమందితే నేను హ్యాపీగా ఉంటాను ఇలా నాకు సుఖంగా ఉండగలుగుతానా లేదా అని చెప్పని అనుకుని తెలకాగితం మీద మీకు అసలు కోరికలేమిటి మీ పరిస్థితులేమిటి మీ సమస్యలేమిటి వాటికి మీకు తెలిసిన సమాధానాలేమిటి అని చెప్పని రాసుకుని అప్పుడు ఏం చేయాలంటే అవాడ్స్ కోరికలు కలలు అవి పక్కనట్టు మీ యొక్క రియల్ నీడ్స్ అవసరాలేమిటో అవి దృష్టిలో పెట్టుకోవాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు కట్టారా సార్ ఎప్పుడు కట్టారు అంటే ఎన్ని ఏళ్ళు అయింది రెండు వేల ఒకటిలో కట్టారు ఎంత ఖర్చు అయింది సార్ ఐదు ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల ఒకటిలో ఐదు లక్షలు మీరేదో అప్పు తీసుకున్నో బ్యాంకు బంధువుల దగ్గర నుంచి తీసుకున్న మీ సేవింగ్స్ లో అవస్థ పడి మీరు కట్టారు కదా ఉదాహరణకు అప్పుడు రెండంతస్తులు పది లక్షలు పెట్టి కట్టి ఉంటే ఏమై ఉండేది ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేది ఇల్లు కట్టడం తప్ప తప్పేం కాదు అవునా ఆయా నలభై ఐదు వయసు ఉన్నటువంటి నలభై రెండు వందల నలభై మూడు వయసు ఉన్నప్పుడు ఆయన ఇల్లు కట్టారు నిర్ణయం తీసుకున్నారు ఏదో అవస్థపడ్డారు నాన్న అవస్థపడ్డారు ఏదో ఐదు లక్షలతో కట్టారు అప్పుడు పది లక్షలు ఇల్లు కట్టుంటే ఏమై ఉండేది సమస్యలు ఎక్కువే ఉండేవి కాదు ఈ పన్నెండేళ్లు నా ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతున్నాయా అవునా అంటే తగ్గట్టు కట్టుకోవాలి ఒక్కోసారి ఉదాహరణకు ఐదు లక్షల బదులు ఆరు లక్షలు పెట్టి రెండు పోర్షన్లు కట్టారనుకో ఆ రెండో పోర్షన్ లో రెండు వేల రూపాయలు రెంట్ వస్తుంది అనుకోండి ఆ రెంట్ మీరు బ్యాంకుకు వడ్డీ కడుతున్నారనుకోండి అది కరెక్ట్ డిసిషన్ అయ్యి ఉండేది మీకు అర్థమైందా అంటే అదే చేస్తే మరి మంచిది ఇప్పుడు మీకు పెద్దవాళ్ళు చెప్పారు లేకపోతే బీకే అనిపించింది ఏమండి ఆ తర్వాత ఇప్పుడు మీ మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు మీకు ఆ రెండో పోర్షన్ కూడా కావాలి ఆ కిరాయి వాడిని వెళ్ళిపోమంటారు ఆ రెండో పోర్షన్ మీరు కలిపి మీరే మీ ఇష్టం అది ఇప్పుడు ఇల్లు కట్టడం తప్పు కాదు కానీ ఎంత ఇల్లు కట్టాలి ఎంత పెద్దది కట్టాలి మన స్తోమత ఎంతుంది మన దగ్గర డబ్బు ఎంతుంది మన అవసరం ఏమిటి ఇవి కానీ జాగ్రత్తగా ఆలోచించుంటే ఇబ్బంది వచ్చిండేది కాదు ఆలోచించకపోయేసరికి ఇబ్బంది వస్తుంది ఇది ప్రతిదానికి ఇలా కనుక ఆలోచిస్తే మనకంత ఇబ్బందిగా ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ మల్టిపుల్ రోల్స్ టు ప్లే యు ఆర్ ఎన్ యు ఆర్ ఎ సన్ ఆర్ ఏ డాటర్ పెళ్లైతే యూ హ్యావ్ ఎ హస్బెండ్ యూ హ్యావ్ ఇన్లాస్ అవునా యూ విల్ గెట్ ఏ వైఫ్ ఆ పిల్లలు పుడితే అది కూడా ఎలాగైతే సర్కస్ లో బాల్ తీసుకుని జగ్లింగ్ చేస్తారో అలా అనేకమైనటువంటి సమస్యలతో మనం మన మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాము ఏమిటా మల్టిపుల్ రోల్స్ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక కుటుంబ జీవితం ఉంటుంది సంసార జీవితం ఉంటుంది పనికి సంబంధించిన జీవితం ఉంటుంది సమాజానికి సంబంధించినటువంటి జీవితం ఉంటుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఉదాహరణకు ఉద్యోగంలో చేరాను దగ్గర బంధువులు ఇంట్లో ఏదో పెళ్లి అయింది పెళ్లి ఇన్విటేషన్ పంపించారు రావాయా అన్నారు అవునా చేరాని కొత్తగా నేను రాను అదేటి మారిపోయినావు అప్పుడే పెద్దోడవైనవా అరే నువ్వు ఎనిమిదేళ్ళు మన ఇంట్లోనే ఉండి పెరిగినావు రా నువ్వు ఇప్పుడు డైలాగ్స్ ఎట్లొస్తాయి ఎనిమిదేళ్ళు ఇక్కడ తిన్నావు నువ్వు ఇప్పుడు మనింట్లో శుభకార్యాల కంటే రానంటావు మీరు తది తలనొప్పి నాకు అమ్మా నేను కావాలంటే శనివారం వస్తా లేదు ముందొచ్చి వెళ్తా శనివారం నాడు బయలుదేరి ఆదివారం మీతో నుండి సోమవారం పొద్దునకు లేదు అయినాకొస్తా గానీ ఆ రోజు మాత్రం మా కాన్ఫిడెన్స్ ఉన్నది ఏదో పని ఉన్నది మా బాసు ఒప్పుకోడు అందుకని చెప్పి రాలే నువ్వు అనుకో వేయి కాదు రెండు రూపాయలు గిఫ్ట్ పంపిస్తాను నీకు అప్పు తీసుకుని గిఫ్ట్ పంపిస్తా మీకు అర్థం అంటే ఏం చేస్తారు మీరు ఇందాక చెప్పినట్టు డబ్బుతో కొన్ని పరిస్థితులను కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా అన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పని గుర్తుంచుకోవాలి రైట్ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి కొందరు ఎట్లా మాట్లాడుతారు తెలుసిన వస్తే సరే లేకపోతే మీ ఇంట్లో శుభకార్యానికి నేను రాను అంట నువ్వొస్తే మీ ఇంట్లో శుభకార్యాన్ని నేను వస్తాను నువ్వు రావనుకో ఇక నేను కటీఫ్ నీకు నాకు సంబంధమే లేదు నీ ఇంట్లో శుభకార్యానికి నేను రాను ఏం చేయాలి అప్పుడే సచ్చినట్టే టెన్షన్ అనేది సచ్చిన ఎట్టగొట్ట చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకు నిజామాబాద్ లో తెల్లారుజామున నాలుగు గంటలకు పెళ్ళుందయ్యా లీవ్ పెట్టి రమ్మన్నారు నిన్ను కుదరదని చెప్పావు ఏం చేస్తావు అర్థమైందా నువ్వు ఆ పెళ్లి ముహూర్తం మారుస్తారా నీకోసం నీ ఎగ్జాక్ట్ ఇప్పుడేటి సాయంత్రం అయిదు దాకా ఇక్కడ ఉండి అవునా మోటార్ సైకిల్ తీసుకుని వెళ్లిపోతావు ఎనిమిది ఎనిమిదిన్నర కాలా చేరుకుంటావు నిజామాబాద్ తెల్లార్జాన ముహూర్తం దాకా ఉంటావు అక్షింతలు వేసేస్తావు వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు తీసుకున్నావు ఆరు గంటలకు బయలుదేరతావు ఎనిమిదిన్నర కాల తొమ్మిది కల్లా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేస్తావు ఆఫీస్కి మీకు పాయింట్ అర్థం అవుతుందని చెప్పేది నిజానికి వాళ్ళు ఉండమంటున్నారు హెడ్లెట్లు వెళ్ళిపోతావు पथि उदी कुछ विषय इकसारी गारे बॉल ऐसी चक उ अंत बॉल चक्स कष्ट कद प्लस दीनमी इधर निचुनार వీళ్ళిద్దరికీ ప్రధానమైన బాధ్యత ఉంది బ్యాలెన్స్ చేయటం ఇటుపక్కు ఉన్న వాళ్ళు ఇటుపక్కు ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటు అయితే బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఇదౌతుంది పెళ్లని వ్యక్తి జీవితంలో అత్తమామలు అటు ఉంటారు కొందరు ఇటు తనవై బంధువులు ఉంటారు అవునా అటు వెళ్తే అప్పుడే దగ్గరైందా నీకు ఆ పిల్ల తరఫు ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం మన తరఫు ఫంక్షన్ మేము దూరం అయినామా నీకు మీకు అర్థమవుతుందా ఇలా అనవసర అనేకమైనటువంటి పాయింట్స్ స్టార్ట్ అవుతాయి అంటే మన జీవితంలో మనం ఆనందాన్ని పొందడం బ్యాలెన్స్ గా ఉండటం అనేటువంటిది అనేకమైనటువంటి ఇటువైపు అటువైపు ఉన్న వ్యక్తుల యొక్క సహకారం మీద సర్దుబాటు కుణం మీద ఉంటుంది వాళ్లు సహకరిస్తే మన జీవితం చాలా సింపుల్ సాగుతుంది సహకరించకపోతే మన జీవితం చాలా కష్టమవుతుంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్సెస్ అనేటువంటివి మగవాళ్లకి ఆడవాళ్లకు సమంగా ఉంటాయా అంటే ఉండవు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇందాక చెప్పాను లేడీస్ కి ఒకటేమో నేచర్ ఆర్డైండ్ మాండేట్ మదర్హుడ్ మ్యాండేట్ అంటే తల్లి అయ్యేటువంటి బాధ్యత స్త్రీకే ఇచ్చింది ప్రకృతి తల్లి అవ్వటం వల్ల రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి అది మగవాడికి అవి వాడికి అర్థము కావు వాడు ఎప్రిషియేట్ చేయడు వాడికి తెలియను తెలియదు అంటే ఉన్నటువంటి విషయం చెప్తున్నాను నేను అందుకని స్త్రీ యొక్క సమస్యలు వేరే ఉంటాయి కల్చర్ ఒకటి ఇప్పుడు ఉదాహరణకు వెస్టర్న్ కల్చర్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు నీకు అర్థమవుతుందా ఇండియాలో పనిచేస్తే ఎప్పుడే సాయం చేస్తున్నావు నువ్వు ఆ పని నీ పని నువ్వు పక్కది నువ్వు పని చేయద్దని చెప్పారు ముఖ్యంగా తల్లికి సాయం చేయవచ్చు తల్లి ఎక్స్పెక్ట్ చేస్తుంది భార్యకు సహాయం చేస్తే తక్కువ చూపు చూస్తారు నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతోందా అదే ఒకటే కదా ఇప్పుడు తల్లికి సహాయం చేసినా భార్యకు సహాయం చేసినా ఒకే రకమైన పని కదా కాదు కాదు కాదు కాదు ఆ కోడలు పిల్లలు ఆపి పని చేయాలి భర్త సహాయం చేయకూడదు ఇట్లాంటి కొన్ని రకరకాల పద్దతులు ఆచారాలు కొన్ని ఉంటాయనే ఒకటి మందిని పెట్టుకోవాలి ఈ బొమ్మలో ఏం కనబడుతోందో చెప్పండి నాకు అమ్మ నాకు కాసిన మంచినీళ్ళు తెప్పించి పెట్టవా రెండు చేతులు ఉన్నందుకు ఓ పక్క ల్యాప్టాప్ లో ఆ మెయిల్ వచ్చిందా ఏమొచ్చింది ఏమిటి మెసేజ్ పంపిస్తూ ఒకవైపు రెండో వైపు ఆ రిసీవ్ చేసుకో అసలు పనిచేస్తోంది అంత కష్టం బ్యాలెన్స్ చేయటం అనేటువంటిది సరే హౌ టు అచీవ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మొట్టమొదట అసలు మనకు జీవితంలో ఒక స్థితి చేరుకునేంత వరకు బాగా కష్టపడాల్సి వస్తుంది ఏ స్థితికి ఆ స్థితి సమస్యలుంటాయి ఇప్పుడు స్టూడెంట్ గా ఉన్నప్పుడు సమస్యలు ఉండేవా లేవా అప్పుడు సమస్యలేమిటి చదువుకోవాలి పరీక్షలు పాస్ అవ్వాలి నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్ అప్పుడున్న టెన్షన్ అది చదువు అప్పుడు టెన్షన్స్ ఏమిటి ఉద్యోగం చేయాలి ఉద్యోగం వచ్చింది మనం ఏదో నల్గొండలో ఉద్యోగం ఇస్తారని అనుకున్నారు తీసుకెళ్లి ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చారు అదో సమస్య కొన్ని చోట్ల అంటే మన డిపార్ట్మెంట్కి కాదు కొన్ని చోట్ల భాషాపరమైన సమస్యలు రావచ్చు ఉద్యోగపరమైన సమస్యలు రావచ్చు ఇప్పుడు ఉదాహరణకు మగవాడికి ఎక్కడన్నా సరే వెళ్లిపోతాడు సుట్ కేసు పట్టుకుని వెళ్లిపోతాడు ఒక అమ్మాయిని అట్లా ఇంట్లో వాళ్ళు ఏకో ఏదో ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటే నీకు సంబంధం కష్టం అవుతుంది అని చెప్పని అనొచ్చు లేక ఏదో సంబంధం చూస్తారో పెళ్లి అయిపోయింది నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తే ఎక్కడ మానేసి రమ్మంటాడు మీకు ఇలాంటి సమస్యలు అనేకమైనటువంటి ఉంటాయి సో సక్సెస్ ఈజ్ గ్రేట్ బట్ నాట్ వితౌట్ ఫ్యామిలీ కుటుంబాన్ని మరచి నీవు జీవించటం చాలా కష్టమనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సిక్స్ స్టెప్స్ ఏమిటంటే ఇందాకనే చెప్పినట్టు అసలు కాసేపు మనం మన జీవితం గురించి ఆలోచించడానికి ప్రయత్నం కనుక చేస్తే మన జీవితం ఏమిటి మన కలలేమిటి మన లక్ష్యాలేమిటి ఏం చేద్దాం అనుకున్నాం ఏ మేరకు చేయగలుగుతున్నాం అనేటువంటిది అర్థం చేసుకోవాలి what are the areas of your strength ante ye vniki drudhamaina aarokyam unda drudhamaina manasattwa unda ane ivantundi oka identify what you enjoy doing edi cheste meeka aanandanga untundi jeevithamlo ye vidhanga meeru kudaaharana ki ah mere avana games aartara sir sports games avana aartara em aartaru cricket cricket aartaru ఇప్పుడు మీకు విసుగ్గా ఉందని అనుకుందాం అవునా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే సర్వ పిల్లలు ఆడుతున్నారు వెళ్లి వాళ్ళతో పాటు ఆడుతారు దాంట్లో ఆడిన తర్వాత ఏమనిపిస్తుంది రిలీఫ్ ఆనందం టెన్షన్ ఉండదు ఎందుకని ఇష్టమైన పని కాబట్టి మీకు అర్థమైంది కదా అసలే ఆయన వచ్చాడు అవునా ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉదాహరణకి మార్కెట్కి వెళ్లి పెద్ద లిస్టు ఈ వస్తువులు పట్లకోండి ఏమంటారు మీకు అర్థమైందా గంట తర్వాత రేపు పొద్దున్న చేస్తాను పొద్దున ఎందుకు చెప్పలేదు వస్తు వస్తూ తీసుకొచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మీకు అర్థం అవుతుందా ఇవి హ్యూమన్ టెండెన్సీస్ సో అందుకని కొంచెం ప్లానింగ్ కనుక చేసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్త కనుక ఉన్నట్టు ఆలోచన ఉన్నట్టు అయితే వ్యక్తుల సహకారం కూడా కనుకున్నట్యితే సమస్యలు అంటూ మనకు ఉండవు అందుకని మన షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా మనం నిర్ణయించుకోవాలి షెడ్యూల్డ్ టైమ్ టు అకాంప్లిష్ యువర్ గోల్స్ రికగ్నైజ్ అండ్ డీల్ విత్ స్టెస్ ఒత్తిడి ఎందుకు వస్తోంది ఏ సందర్భంలో వస్తోంది ఉదాహరణకి నెలలో ఆఖరి వారంలో ఒత్తిడి వస్తోందా మొదటి వారంలో వస్తోందా ఏ కారణాలలో వస్తుందనేటువంటి గమనించినట్లయితే వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిషన్స్ అని చెప్పని ఏ బ్యాలెన్స్ ఉంది ఇందాక మీరు వేసుకున్న స్కోర్ దాన్ని పెంచడానికి ఏం చేయాలి మరి చూసే టాలెంటెడ్ సపోర్టివ్ కంపెనీ అని అని చెప్పారండి ముఖ్యంగా ఇది పెళ్లి కాని వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటది టాలెంటెడ్ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని భార్యగా లేక భర్తగా ఎన్నుకోండి సపోర్టివ్ కంపానియన్ జీవితంలోని కష్ట సుఖాలను మీతో పంచుకునేందుకు సిద్దపడ్డ వ్యక్తిని ఎన్నుకోండి మీ పోస్టింగ్ ఎక్కడా భద్రాచలం కాగజ్ చెప్పారు ఇందా కాగజ్ అనంతపురం భద్రాచలం ఎక్కడ ఎక్కడ ఖమ్మం నర్సీపట్నం అంటే ఎక్కడ విశాఖపట్నం విశాఖపట్నం దగ్గర నర్సీపట్నం పాల్వంసరణకి అవునా మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇచ్చారు బాగుంది మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడో పాల్వంచలో ఉద్యోగం అంట ఆయనకి అవునా సిటీలో ఉంటే రోజుకు కాలానికి రెండు సినిమాలు చూడొచ్చని నేను అనుకున్నా చిన్నప్పుడేమో మా నాన్న వద్దన్నాడు ఇప్పుడు కూడా పెళ్ళాక కూడా పాల్వంచలు ఉండాల నేను అయిపోయింది మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకు నాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అవునా పాల్వంచ్ లో కూడా టౌన్ లో ఉండటానికి వీలుండదు టౌన్ కు ఒక ఎన్ని కిలోమీటర్ల దూరం పాల్వంస్టీ పాల్వంచ ఊరికి మీ ఆఫీస్ ఎంత దూరం మీరు అరవై పాల్వంచ్ నుంచి అరవై కిలోమీటర్లు పోవాలనా స్టేయింగ్ ఎక్కడ చేస్తారా అనుకో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు ఆవిడ ఏమంటుంది అంత చిన్న ప్లేస్ లో నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగా నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను మీకు అర్థమవుతుందా క్లాష్ ఎక్కడ వస్తుందో ఎందుకు సపోర్టివ్ టాలెంటెడ్ కంపెనీ అని అవసరం ఉందో రైట్ కానీ జీవితం పరిస్థితులు తప్పదు అప్పుడు ఏం చేయాలి ఆల్ రైట్ నేను చిన్న స్కూల్ పెడతాను ఇక్కడ మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను చిన్న స్కూల్ పెడతాను ఈ స్కూల్ నేను మేనేజ్ చేస్తాను కాలక్షేపం ఉంటుంది ఏదో కాస్త కోస్తూ ఆదాయం వస్తుంది థ్యాంక్స్ అమ్మా ఏదో కాస్త ఆదాయం వస్తుంది నాకు అవునా సరే నువ్వు పొద్దున తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోతావు స్కూల్ తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదున్నర ఆరుకు వస్తావు నాలుగు గంటకల్లా నేను ఫ్రీ అయిపోతాను సో నేను పెట్టుకున్న స్కూల్ వల్ల నేను చెప్తున్న ట్యూషన్స్ వల్ల టెన్షన్ అంటూ ఉండదు హైగా మన విద్ర అనుకుందాం వారానికి ఒక రోజు సెలవు గదా శనివారం రాత్రి వెళ్లిపోదాం మనం దగ్గర ఉన్నటువంటి సిటీకి ఎక్కడో హైగా హోటల్లో భోజనం చేద్దాం సినిమా చూద్దాం మళ్ళీ రెండో రోజు సమయానికి వచ్చేద్దాం అంటే సమస్యకు పరిష్కారం ఎత్తుకునే పద్దతి తో జీవించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాం క్లియర్లీ కమ్యూనికేట్ కెరియర్ ఎక్స్పెక్టేషన్స్ ఇది నా ఉద్యోగము పని ఇది ఇలా ఉంటుంది రాత్రనకా పగలనక నేను చేయాల్సి వస్తుంది అంటే పెళ్లికి చేసుకునే సమయంలో సరే అమ్మాయి బావుందా లేదా ఉంది లేక అబ్బాయి ఎలా ఉన్నాడనేటువంటి వాటితో పాటు ఉద్యోగానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పి ఒప్పించుకున్నట్లయితే ఆ తర్వాత కొంచెం సవ్యంగా ఉంటుంది లేకపోతే కాస్త ఇబ్బందులు ఉంటాయని చెప్పేటువంటి విషయం నేను చెప్తున్నాను సరే మిగిలిన పాయింట్స్ మీ తర్వాత కుదురుగా అవునా సో దర్ ఈస్ నో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్ని ఉద్యోగాలకి అన్ని వయస్సుల్లోనూ ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి అయ్యా మీకు పెళ్లి కావలసిన మీకు ఎంతమంది పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి ఇప్పుడు మీకు చిన్న పాయింట్ చెప్తా ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం అమ్మాయిలకు పెళ్లి చేయడం కష్టంగా ఉండేది అబ్బాయిలకు పెళ్లి చేయడం తేలిగ్గా ఉండేది కాలం మారింది ఇప్పుడు మీకు అర్థమైందని చెప్తున్నది ఏమన్నా అనుకోండి మీరు నేను ఎందుకు చెప్తున్నాను ఇరవై ఏళ్ల క్రితం ఇలా మా పరిస్థితుల్లో మార్పు వస్తుందని అనుకున్నారా అనుకోలే ఇప్పుడు కొంత అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు ఉదాహరణకి చదువుకున్న వాళ్ళు ఎవరైనా చదువుకున్న సంబంధం కావాలి అని చెప్పని అనుకుంటారు ఏ ఫీల్డ్ లో చదువుకున్న సంబంధం వాళ్ల ఆలోచనలు వాళ్లు కన్న కలలు ఎలా ఉన్నాయి మనం కన్న కలలు మన జీవితం ఎలా ఉంది ఘర్షణ లేకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం కోరుకోవాలనేటువంటివి అంటే వాళ్ల ప్రయారిటీస్ ఏమిటి మన ప్రయారిటీస్ ఏమిటి అనేటువంటివన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఇక్కడ ఉంది అవునా గ్రేటర్ అచీవ్మెంట్ ఎక్కువ మనం సంపాదించడానికి అంటే డబ్బు రూపంలోనే కాదు ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ ఉత్పాదకత పెరగటానికి ఎక్కువ తృప్తి కలగటానికి జీవితంలో ఆనందాన్ని పొందటానికి ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మామూలుగా మనం తినేది అంటే భోజనం మనం చేసేది మీరు ఆకులో పెట్టుకుని తిన్నా వెండి కంచంలో పెట్టుకు తిన్నా బంగారు కంచంలో పెట్టుకు తిన్నా తినేది బంగారం తినరు వెండి తినరు అవునా అసలు నిజానికి భోజనానికి కూర్చున్నప్పుడు చక్కగా రుచికరమైన పదార్థాలు చేస్తే ఉంటే ఆనందంగా తింటాం మనం కదా ఉప్పు తక్కువ కారం తక్కువ అయితే చీతూ ఏం తిండిది పాడు తిండిది అని చెప్పని మనం అనుకుంటాం అంటే కావలసింది ఏమిటి అసలు ఓ ఇరవై రూపాయల ఖరీదయ్యేటువంటి భోజనం అది నీకు రుచిగా లేనప్పుడు చిట్టుకుంటూ పెడుతూ ఎదుటి వాళ్లు వెండి కంచంలో పెడితే మాత్రం ఏం తృప్తి అనిపిస్తుంది నీకు తృప్తి అనిపించదు అంటే అసలు ప్రధానమైనటువంటి విషయమేటి మన జీవితంలో రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం మనకు కావాలి వెండి కంచంలో పెట్టారా బంగారు కంచంలో పెట్టారా అనేటువంటిది ముఖ్యమైన విషయం కాదు అందుకని చెప్పి నేను ఆ పాయింట్ చెప్తున్నాను సరే వాట్ ఈజ్ లైఫ్ సరే ఇందాక మనం పుట్టుకావని చెప్పని అనుకున్నాం కాబట్టి కొంచెం క్లుప్తంగా ఆ విషయాన్ని మనం కాస్త చూద్దాం నేను ఒక ఈక్వేషన్ తయారు చేశాను ఒకటి కాస్త జాగ్రత్తగా గమనించండి ఇంపార్టెంట్ స్లైడ్ నాకు ఎలిజిక్ టు ఈజ్ ఈక్వల్ టు టీక్వల్ టు క్యూ ఈజ్వల్ టు అని చెప్పని నేను ఒక ఈక్వేషన్ తయారు చేశాను దీన్ని మూడింటి కింద చేశా లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎలిజిక్వల్ మైండ్ మేనేజ్మెంట్ అంటే టీఈ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే పీఈజ్ ఇది ఏమిటో చూద్దాం ఇది కాస్త జాగ్రత్తగా గమనించారు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ జీవించటం యొక్క ప్రయోజనము ఏమిటయ్యా అంటే పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లటం దీనికి ఈక్వేషను మనకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కనబడుతుందా అందరికీ ఇది లైఫ్ అని చెప్పని అనుకున్నామండి ఈ లైఫ్ లో మనం ఎక్కడ బతుకుతున్నాం ఈ ప్రపంచంలో బతుకుతున్నాం మనం విఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ వరల్డ్ లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటే మనం ప్రవేశించిన దాన్ని బర్త్ అని చెప్పని పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే ఈ ప్రపంచాన్ని మనం వదిలిపెట్టి పెళ్లిపోయేటువంటి దాన్ని డెత్ అని చెప్పని इधर आफ् टाइम इधर आफ टुटा मुझे चल तरह अंतनी ना जीवन अ चावकि मध्य उमयमे पुटक मुझे चल तर जीवे पुटी मरणा की, की मध्य उ in english lo cheppalante my life is my time on this planet earth between birth and death clear atlayipoyindu kada so deenni manam oka equation kinda ganaka veskunnataithe life is equal to time ani ganaka anukunte symbolically l is equal to t and the punch of it ippudu meer ee point ni artham chesukondi l is equal to t ani ante l minus t is zero ane kada E is equal to the beautiful mathematical symbol which explains that whatever you are doing to one side of the equation, you are automatically doing to the other side of the equation. Time wasted is life wasted. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. Time management is life management that is self-management. You can't kill yourself. You can't kill yourself. అర్థమవుతోందా ఎంత జాగ్రత్తగా ఎంత కాన్సంట్రేటెడ్గా మీరు ఇప్పుడు వింటున్నారో సెవెంత్ క్లాస్ నుంచి గనక ఇంత జాగ్రత్తగా గనక వినుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్లు మీకు అర్థమైందనే చెప్పేది క్రింద నుంచి గతన్నర నుంచి నన్ను వింటున్నారు ఇంత జాగ్రత్తగా ఇంత మనసు పెట్టి గనక మీరు మీ సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచో గనక వింటూ గనక ఉండి ఉన్నట్లయితే మీకు మార్కులు ఎక్కువ చదువు మీద జాస్ ఏర్పడి ఉండేది పెద్ద ఉద్యోగాలు పెద్ద చదువులు పెద్ద పోస్టులు ఇదే డిపార్ట్మెంట్ గానీ ఇంకో డిపార్ట్మెంట్ గానీ మీకు వచ్చి అంటే ఏం జరిగింది లోపం మీరు మీ జీవితంలో సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోలేదు ఏకాగ్రతతో మనస్సు కేంద్రీకరించి లక్ష్యంతో లక్ష్యశుద్దితో పనిచేయలేదు అందువల్ల ఇది మన సామర్థ్యం భగవంతుడు మనకి ఇచ్చిన కెపాసిటీ ప్రకారం ఇంత అచీవ్ అవ్వచ్చు మనం ఏం చేస్తున్నాం ఇక్కడే ఉండిపోతున్నాం ఎందుకని అవగాహన లేక చెప్పేవాళ్లు లేక మనకు తోచక పట్టించుకోక లేక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం కారణంగా మీకు అర్థమవుతుందా సో ఇప్పుడు మనం ఏమిటి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలి సరే ఆలస్యం అయింది అయింది సరే అయిపోయింది అయిపోయింది పోని ఇప్పుడన్నా ఏం చేయాలి ఇప్పుడన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడన్నా జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం ప్లస్ ఇప్పుడు మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేకపోతే పుట్టిన పిల్లలు లేకపోతే పుట్టబోయే పిల్లలు వాళ్ళకు కూడా మనం ఈ విషయాన్ని చెప్పాలి ఒరే జీవితం అంటే సమయం రా సమయాన్ని సద్వినియోగపరచుకోండి జీవితం సద్వినియోగం అవుతుంది సమయాన్ని వృధా చేసుకుంటే జీవితం వృధా అవుతుంది మరి ఇప్పుడు వర్క్ లైఫ్ బాలన్స్ కాంటెక్స్ లో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఉదాహరణకి ఆయన రోజు ఒక గంట సేపు క్రికెట్ ఆడతారని చెప్పని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవునా ఆయనకు ఆనందంగా ఉన్నారు ఆయన రేపు వాళ్ళ ఆఫీసుకి ఎవరికో తిక్క అనమాట క్రికెట్ పేరుతో కనపడ్డావంటే జాగ్రత్త ట్రాన్స్ఫర్ చేయించేస్తా అన్నాడు అని టెన్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి మీకోటంటే ఇష్టం మీ ఫాదర్ కోపడతాడు మిమ్మల్ని ఎవరైనా ఆ అబ్బాయితో స్నేహం చేయమాక నువ్వు అంటాడు మీకెంత టెన్షన్ గురవుతారో ఆ చిన్న మనస్సులో ఆ చిన్న వయస్సులో మనసు అది అలాంటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సరే ఒకసారి నవ్వుతారా కష్టమా నవ్వటం కష్టమా తేలిక తేలికేనా ఏమని నవ్వటం తేలికా కష్టమా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది సార్ అంటాం అంతేనా సరే చూద్దాం అదేమిటో నేను చెప్తాను నేను ఒక చిన్న జోక్ లాంటిది చెప్పేస్తే మీకు కాస్త నవ్వు పొరపాటునన్నా వస్తుంది వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్దాం ఫస్ట్ పాయింట్ సాయంత్రం భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు సైబరాబాద్లో యాభై వేల రూపాయలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అమ్మాయి చక్కగా కారు దిగింది పర్సు ల్యాప్టాప్ పట్టుకుని దిగింది ఆ తండ్రి చాలా సంతోషంగా చూసావిటే నా కూతురు అన్నాడు నా కూతురు అంటాడేమిటి మరో కూతురు కదా ఒక వంద నుంచి చిత్తగా మాట్లాడుతున్నాడు అని ఆవిడ నవ్వి నేను చదువుకుంటా నాన్న అంది చదువుకో అమ్మా నీకేం తక్కువ నాన్న చదువు అయిపోయింది బీటెక్ చేసేసింది చదువు అయిపోయింది చదివైపోయింది ఎవరో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారా అని చెప్పే అన్నా పెళ్లి అయిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏ ఊళ్ళో ఉంటానో తెలియదు ఒక్క రెండేళ్లు ఇక్కడినే ఉద్యోగం చేస్తూ ఆ అనుభవాన్ని సంపాదించుకుంటాను ఆ తర్వాత మీరు పెళ్లి చేయండి ఆ రెండేళ్లు కూడా అయిపోయింది మరి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నా ఏమంటావు అన్నాడు భార్యతోంది అమ్మాయిని కన్న తర్వాత ఎవరో అయ్యే చేతిలో పెట్టాలి కదండి తప్పకుండానండి అని అని ఒక్క మాట అన్నాడు ఏమిటన్నాడు ఎవడు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకయ్యా అంది నీకేమన్నా అర్థమైందా ఎవడు కనబడితే వాడికిచ్చి మా నాన్న చేసినట్టు నువ్వు చేయమాకయ్యా అని చెప్పి అదే జీవితం అంటే అదే మరి ఇప్పుడు వాళ్ళ నాన్న ఏ పరిస్థితుల్లో వీటికిచ్చి పెళ్లి చేశాడో మనకు తెలీదు ఈ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండవచ్చు ఆ అబ్బాయి గ్రాడ్యుయేట్ అయి ఉండవచ్చు అవునా అంతకన్నా పెద్ద సంబంధం తీసుకొచ్చే అవకాశం లేక ఏదో ఉన్నదేదో మూడు లక్షలో ఐదు లక్షలో కట్టవిస్తానని చెప్పి ఆ పెద్ద మనిషి ఇచ్చి ఈయనకు పెళ్లి చేసి ఉండవచ్చు ఈనేదో ఐదేళ్లలో ఆఫీసులో ఉంటాడు అనుకుంటే పన్నెండేళ్ల అయింది ఆఫీస్ రావలేదు ఏదో సమస్యలు ఉంటాయి మనకు తెలియదు మా నాన్న చేయడం చేయి మాకయ్యా అంది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి ఆవిడ పాపం తల్లి మనస్సు తాను పడ్డట్టు తన కూతురు కష్టపడకూడదని చెప్పడం తప్పు కాదు కానీ అలా ఓపెన్ గా చెప్పకుండా మంచి సంబంధం చూసి చెద్దామని ఎంత సరిపోయింది వద్దంటాడ తండ్రి లేదు రాత్రి ఎప్పుడో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రోజులు బాగులేవు అమెరికా సంబంధం అని తొందరపడితే అక్కడ వాడు ఏ విధ వేషాలు ఏ ఏం ఉద్యోగం ఉన్నదో పీకిందో మనకు తెలియదు ఉన్నట్టు మన కళ్ళు ఎదురుకుండా ఉంటే మన అమ్మాయి బాగుంటుంది అల్లుడు పిల్ల మన ఎదురుకుండా ఉండాలి అవునా మనకు సంబంధం తగిన సంబంధం అండి మరియు దూరపురైతే కష్టం ఇప్పుడు చిత్తూరు వాళ్ళు వెళ్లి హైదరాబాద్ వాడు పెళ్లి చేస్తున్నారనుకోండి ఏమవుతుందండి ఏది కాదు ఒక ఊళ్ళో చేసుకుంటే మాత్రం అన్ని సవ్యంగా ఉంటాయన్న గ్యారంటీ ఉందా అది లేదు కానీ మనం ఏమనుకుంటావు సాధారణంగా ఎవరు మనకు తగ్గ స్థాయిలో మరీ కాదు మరీ కింద కాదు మనం తగ్గ తెలిసిన సంబంధం తెలిసిన కుటుంబం యాభై కిలోమీటర్లు అటు ఇటు కనుక మనిషికి అవసరానికి మనం వెళ్ళొచ్చు రావచ్చు ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు గంటలో ఇక్కడికి వచ్చేస్తారు అలా చూసుకుని చేద్దామని చెప్పండి అలా నచ్చజెపితే తప్పుండేది కాదు కాని అమ్మాయి ఆవిడేం చేసింది మా నాన్న చేసినట్టు మాట్లాడియాలి వీడికి చల్లగా మంట ఎత్తుకు వస్తుంది అది సరే మీకు తెలిసిన విషయమే ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించి కనుక మాట్లాడితే గొడవలు ఉండవండి జీవితంలో అది మనకు అలవాట్లేదు ఆలోచించి మాట్లాడితే గొడవలు ఉండవు ముందు మనం అనేసేసి ఆ తర్వాత అంటావు ఎన్నిసార్లు అన్న తర్వాత నా మనసులో ఇంప్రెషన్ పడిపోయింది నాకు రావాల్సిన కోపమో తిక్కనో వచ్చేసింది నా లెక్కలు ఉంటాయలేవో మనకు తెలియదు అవునా ఇది పరిస్థితి ఓకే సో ఇక్కడ నేను స్మైల్ ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఎంఐఎల్జీ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సెల్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్సెల్ అండి ఎక్సెల్ యూ హెవ్ టు లర్న్ టు లర్న్ యూ హెవ్ టు టేక్ ది ఇనిషియేటివ్ యూ విల్ టేక్ ది ఇనిషియేటివ్ ఓన్లీ వెన్ యూ ఆర్ మోటివేటెడ్ సచ్ మోటివేషన్ మస్ట్ బి సెల్ఫ్ మోటివేషన్ స్వీయ ప్రేరణతో చొరవ తీసుకుని నిరంతరము నేర్చుకుంటూ ఉంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి మనం చేరుకోగలుగుతాము అది జీవితం యొక్క పరమావధి ఇప్పుడు మీ యాభై స్కోరు యాభై అయిదు అవ్వాలి యాభై మీకు అర్థం పెరుగుతూ పోవాలి ఎక్కువ తక్కువ రెండు పాయింట్స్ అవునా పెళ్లి చేసుకుంటున్నప్పుడు కనుక జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకుంటే ఒడిదుడుకులు తక్కువ ఉంటాయి అనాలోచితంగా పెళ్లి చేసుకుంటే ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకుంటే మనం కొన్ని సాధ్యాసాధ్యాలు మనం అర్థం చేసుకోగలము అని చెప్పని కదా సెట్ యువర్ లైఫ్ టైం డ్రీమ్స్ అండ్ గోల్స్ థింక్ వాట్ యూ వాంట్ ఏం కావాలి మీకు ఏముంది ఏం అవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని ఒక టార్గెట్ డేట్ పెట్టుకుని మీ గోల్స్ కనుక రాసుకుంటే మీకు ఆనందం కాస్త ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది ఇది చెప్తున్నానంటే ప్రపంచంలో అట కేవలం మూడు మంది మాత్రమే జీవితంలో తమ గోల్ ఏమిటో రాసిపెట్టుకుంటారట అలా రాసిపెట్టుకున్న వాళ్లే ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారట మిగిలిన తొంభై ఏడు మంది యావరేజో బిలో యావరేజో సబ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారట అందుకని మరి డూ యూ వాంట్ టు జాయిన్ దట్ త్రీ పర్సెంట్ అని నేను అంటున్నప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మీరు కూడా మీ యొక్క లక్ష్యాన్ని జీవితంలో నిర్ణయం చేసుకోండి లక్ష్యానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆ బద్దకం వదిలిపోతుంది నాలుగు గంటలకు లేవటం అలవాటవుతుంది చదువు ఉద్యోగము పైకి రావటము ఆరోగ్యాన్ని పెంచుకోవటము ఇంకొంచెం దట్టంగా ఉండటము ఏమిటో అవి మీకు సాధ్యమవుతుందని చెప్పని చెప్తున్నాను అక్కడ రైట్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎన్ ఆర్ విచ్ హాఫ్ ఈజ్ బెటర్ రెండు హాఫ్సేగా ఉచ్ఛ్ హాఫ్ ఈజ్ బెటర్ ఏమిటి రెండు హాఫ్స్ ఈక్వల్లీ గుడ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి బీఏ బెటర్ బెటర్ హాఫ్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ బికమ్ యువర్ స్పౌజెస్ నంబర్ వన్ సపోర్టర్ ద వన్ హూ ఇస్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ అండ్ ఫ్యూయలింగ్ హోప్స్ అండ్ డ్రీమ్స్ భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు అన్యోన్యంగా గనక ఉన్నట్లయితే తేడాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు చదువులో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఒకరికి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఒకరికి అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు ఒకరు జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండవచ్చు ఒకరు న్యూక్లియస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండవచ్చు ఇవన్నీ సమస్యలు ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి కానీ అవి కనుక సపోర్టివ్గా కదా ఉన్నట్లయితే డెవలప్ టుగెదర్ అండ్ మార్చ్ కాన్ఫిడెంట్లీ త్రూ ది వరల్డ్ యాజ్ అన్ ఆర్మీ ఆఫ్ టూ ఆర్మీ ఆఫ్ టూ మేమిద్దరం ఒకటి కష్టసుఖాలు కలిసి పంచుకుంటాం సర్దుకుంటాం మాట్లాడతాం ఓపెన్ గా మాట్లాడతాం ఇది జీవితం కలిసి ఉండాలి మనం చివరిదాకా కలిసి ఉండాలని చెప్పాయి అంతే తప్ప మరి మధ్య మనకు భారతదేశంలో కూడా విదేశాల కల్చర్ వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి అభ్యంతరం లేదు విడాకు ఎక్కువ అవుతుంది హూ అంటే కోపాలు వచ్చేస్తున్నాయి సుట్టు పుట్టిపోతున్నారు అంటే ఎవరు తప్పని చెప్పి నేను అంటానులా అలాంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మరి అప్పుడు సంసారాలు ఏమవుతాయి ప్లస్ ఆ పిల్లల గతే గాను ప్లస్ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ప్రేమతో పెంచితేనే వీళ్ళు దుర్మార్గులు అవుతున్నారే ప్రపంచం తీరు వల్ల ఆ తల్లొక చోట తండ్రొక చోట ఉండి ఈ అర్హాశ్రమంలోనూ గనక పిల్లలు పెరిగితే అప్పుడు ఎలాంటి పిల్లలు తయారవుతారు వాళ్ళు అప్పుడు సమాజం ఎలాంటి సమాజం అవుతుంది ఎన్ని రకాల సమస్యలు వస్తాయి మనకి మీరేమనుకోకపోతే ఆ మధ్య ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది పేపర్లో చూసుంటారు టీవీలో చూసుంటారు ఏమిటది మీకు అర్థమవుతోందా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితిలో సమాజం ఉండటమేమిటి అసలు అర్థం చేసుకోండి ఎటుపోతోంది సమాజం ఎందుకని అసలు తల్లి ఎంత జాగ్రత్తగా పిల్లలకు వ్యవహారాలు కల్చర్ నేర్పించాలి ఆ తల్లి చదువురా తల్లి అయి లేదో ఊళ్ళో ఉంటారు వీళ్ళు ఏదో నగరంలో ఏదో పనులు చేసుకుంటూ జీవిస్తారు వీళ్ళు రాత్రి బస్సుకున్నాడు అంటే చదువు లేదు బ్యాలెన్స్ లేదు మంచి చెడు లేదు ధర్మం లేదు అధర్మం లేదు ఇతరులకు ఎందుకు ఇబ్బంది కల్పించాలనే ధాస లేదు అవునా పశు అందుకే మధ్య పేపర్లో చూసారా మీరు మగాళ్లు అనకుండా మృగాళ్లు అని రాస్తున్నారు అంటే చూడ మృగా ఉంటున్నాడు మృగంలా ఉంటే మన సమాధం ఏం కావాలి ఒక ఆలోచనని గనక మనం విత్తనంలా నాటుకున్నట్లయితే దానివల్ల ఒక చర్య అనేటువంటి ఒక ఫలితం మనకు వస్తుంది యు సో ఎన్ యాక్షన్ యూ రీప్ ఎబిట్ యు సో ఎబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్ యు సో ఏ క్యారెక్టర్ యూ రీప్ ఎ డెస్టినీ ది సెన్స్ ఆఫ్ ఎ పర్సన్ హిస్ క్యారెక్టర్ మేక్ యువర్స్ యునీక్ అన్బ్లమిష్డ్ అండ్ స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మనకు కావాలి పెద్ద ఉద్యోగం చేస్తున్నావా చిన్న ఉద్యోగం చేస్తున్నావా మైనర్ డీటెయిల్ నీకు అరవై వేల జీతమా పదహారు వేలు జీతమా మైనర్ డీటెయిల్ కానీ వ్యక్తిత్వం మనిషి కనుక సమాజానికి వాడు అసెట్ అవుతాడు కాని లైబిలిటీ అవ్వడు అలాంటి వ్యక్తిత్వం గురించి మనం ప్రయత్నం చేయాలి క్యారెక్టర్ అంటే ఏమిటి ఊరికేదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను మనకు టైం లేదు కాబట్టి సరే ఇప్పుడు ఇక్కడ ఒక్కటి వాచ్ అనేటువంటి ఒక్క పదాన్ని మీరు గుర్తు అనేకమైన అంశాలు మీకు ఇందులో తేలిగ్గా తెలుస్తాయి మనం మన ఆలోచనలు మన ఆలోచనలే మాటలు అవుతాయి మాటలే చేతలవుతాయి ఆలోచనలు ఎంత మంచివైతే మాటలు అంత మంచివయ్యే అవకాశం ఉంటుంది ఆలోచనలు బలహీనమైతే చెడు అయితే దుర్మార్గమైతే నష్టదాయకమైతే మన మాటలు మన పనులు కూడా అలాంటివే అవుతాయి థాట్ లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ థాట్ లెస్ యాక్షన్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ రిపీటెడ్ యాక్షన్స్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ కాన్స్టిట్యూట్ అవర్ క్యారెక్టర్ దట్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ థింకింగ్ a feeling heart and a performing set of hands. Every positive rupadant to alo chishtharo, saddhu kundhavaan jepan alo chishtharo, every manasulo chakhani alo chanil untaayo, every hrudayen lo chakhani spandhanal untaayo, every chetulu manchipanilu cheshtayo, allak jivitav anandamayanga ondhi 20 avakasham undhi, anu manam atthan cheskovali. సరే ఇప్పుడు మనం కొంత వర్క్ గురించి కొంత లైఫ్ గురించి కొంత బ్యాలెన్స్ గురించి ఇప్పుడు మన స్కోర్ ఎంత దాన్ని ఏం చేస్తే బాగుంటుంది పెంచుకోవడానికి ఏం చేయాలి తగ్గించడానికి ఏం చేయాలి అనేటువంటి కొన్ని అంశాలు మనం అర్థం చేసుకున్నాం దాన్ని పెంచుకుంటే బాగుంటుందని అన్నది చేసుకున్నాం మనం ఏం చేద్దామనేటువంటి కొన్ని సలహాలు అన్నమాట ఊరికే మొట్టమొదటి ఏంటంటే రోజుకి ఇరవై నాలుగు గంటలుంటాయి గంటకు అరవై నిమిషాలు అందులో వన్ అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలలో అవుతుంది 1% పర్సెంట్ అంటే కన్వీనియన్స్ కోసం అప్పోర్ రౌండింగ్ చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాల పాటు పొద్దున పూట మంచి పుస్తకాలు చదవండి రీడ్ బైబుల్ రీడ్ ఖురాన్ రీడ్ భగవద్గీత రీడ్ ఇన్ ఇంగ్లీష్ రీడ్ ఇన్ తమిళ్ రీడ్ ఇన్ తెలుగు రీడ్ ఇన్ హిందీ రీడ్ ఇన్ ఉర్దూ రీడిన్ ఎనీథింగ్ ఎలాంటివి చదవాలి మంచి ఆలోచనల విత్తనాలను గనక మనస్సులో మనం నాటుకుంటే పదిహేను నిమిషాలు పొద్దున పూట మనం నాటుకున్నటువంటి మంచి ఆలోచనలు ఇరవై మూడు గంటల నలబై నిమిషాల జీవితాన్ని ప్రభావం చేయాలి వన్ ఆఫ్ ఇన్పుట్స్ నైన్టీ ఎఫెక్ట్ కలిగించాలి అందుకని సద్గ్రంథ పఠనం ఇది చదవండి ఇది చదవద్దని చెప్పటం మీకు ఇష్టం వచ్చింది చదవండి కానీ మంచివి చదవండి దానివల్ల మంచి అభిప్రాయాలు రావాలి మంచి భావాలు రావాలి ఇతరులతో సర్దుకుందామనే భావం రావాలి అదేదో మనకు సామెతం తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చక్కతో నే రుండంట అన్నట్టు కొట్టుకున్నాం పట్టిట్టుకున్నాం పట్టు పట్టుకుందాం జాతను ఒక్క మాట అన్నావు కదా చూడనే పగదీర్చుకుంటా నేను వద్దు ఈ టెండెన్సీలు సాత్వికమైనటువంటి మంచి భావాలు కలిగించేటువంటిది మనం నేర్చుకోవాలి రెండోదేమిటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు భవిష్యత్ ఎలా ఉండాలి గతం కన్నా ఉన్నతంగా ఉండాలి వర్తమానం కన్నా మెరుగ్గా ఉండాలి ఎప్పుడిది సాధ్యమవుతుంది సమీక్ష చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది ఉదాహరణకు మనశేషం రోజు వన్ వరక వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ వరకు కదా సరే చెప్తాను మీరు అందరూ రెండో టాపిక్ కూడా కొంత కవర్ చేద్దామని అందుకని కొంచెం గుప్తంగా చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకు మన సెషన్ అయిపోతుంది మధ్యాహ్నం భోజనం చేస్తారు మధ్యాహ్నం మళ్లీ ఇంకో సెషన్ ఇదేంటి ఎన్ని రోజుల ప్రోగ్రాం ఇది ఇవాళ ఎన్నో రోజు సెకండ్ డే థర్డ్ డే అయిపోతుంది సరే ఇవాళ సాయంత్రం మీరు కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఏం జరిగింది ఇవాళ ఏం చెప్పాడు ఆయన మన ఏదో జీవితం గురించి చెప్పాడే ఆలోచించాల్సిన అంశాలున్నాయే పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలి పెళ్లేని వాళ్లు ఏం చేయాలి పరిస్థితుల ప్రకారం ఏం చేయాలి పిల్లల గురించి ఏం చేయాలి ఇలాంటివన్నీ మీకు ధ్యాసలోకి వస్తాయి అంటే మీరేం చేస్తున్నట్టు పరోక్షంగా సమీక్ష చేసుకుంటున్నారు ఈ వాటి నుంచి రోజు పడుకోబోయే ముందు ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఈ సమీక్ష చేసుకుని పడుకుంటారు ఇవాళ్ళు నేను చేశాను పొరపాటు చేశానా ఎవరినైనా పొరపాటున మాట అన్నానా నేను చేయాల్సిన పని కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెట్టానా లేకు అనవసరంగా లేనిపోయిన విషయంలో తలదూర్చానా నేను ఏం చేశాను నేను దీని యొక్క పర్వసానం ఏమిటి ఎప్పుడైతే మనం చక్కగా సమీక్ష చేసుకుంటామో ఇవర్ టుమారో విల్ బీ బెటర్ దాన్ టుడే దర్ టుమారో విల్ ఆల్వేస్ బి బెటర్ ఆల్ ఫ్యూచర్ విల్ బీ బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ ఎస్టెటిక్స్ ఎందుకు సమీక్ష వల్ల ఆ లాభం ఉంది చెప్పండి మూడవది సజ్జన సాంగత్యం మంచివాళ్లతో స్నేహం ఎక్కడ దొరుకుతారు సార్ మంచివాళ్లు మీకన్నా ఒక్క మెట్టు పైన ఉన్నటువంటి మంచితనం ఉన్న వాళ్లతో స్నేహం చేస్తే మొదలెడితే చాలు ఎందుకంటే చెడు స్నేహాలు చేస్తే చెడల వస్తాయి చెలవాట్లు వస్తే ఏమవుతుంది జీవితం దుర్భరం అవుతుంది వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకు ఒక అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు అని అనుకుందాం పెళ్లి ఫ్రెండ్స్ ఏదో పార్టీ ఏదో వ్యవహారం అలవాట్లేవో ఉండే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది వీడి ఇంటికి ఎక్స్పెక్ట్ చేస్తుంది వీడికి అలవాట్ల కొద్దీ రోజు పదకొండు గంటలకు ఇంటికి వీడు నీకు అర్థం అవుతుందని చెప్పేది ఆ ఏమంటుంది మీ ఫ్రెండ్స్ అంతా ముఖ్యంగా అయినట్లయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు నువ్వు ఇప్పుడు వచ్చావు వాళ్ళు పన్నెండు ఏళ్ల ఇచ్చిన ఫ్రెండ్స్ నీకు అర్థమవుతుందా క్లాష్ ప్రయారిటైజేషన్ ప్రాధాన్యత క్రమ నిర్ధారణ ఏది ముఖ్యం అవునయా ఫ్రెండ్స్ ముఖ్యమైతే ఇంతకు ముందు వేరే నువ్వు కాబట్టి వారానికి ఆరు రోజులు ఏడు రోజులు వాళ్ళతో గడిపేవాడివి ఎప్పుడు వేదో ఏడు వరకు ఎనిమిది వరకు గడిపిచ్చాయి ఇంటికి వచ్చాయి మీకు అర్థమవుతుందా సో ఏదిందు ఏది వెనకాలనేటువంటివి నాకు తెలియకపోతే మనం ఇబ్బందుల్లో పడతాం కాబట్టి ఎదుటివాళ్ళు అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి సజ్జన సాంగత్యం ఒకటి అవసరం నెక్స్ట్ ఏమిటంటే చక్కని సాత్వికమైనటువంటి సంగీతం పొద్దున మీరు కొంచెం చక్కని సంగీతాన్ని వినటం అది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కావచ్చు లిరిక్స్ ఉండవచ్చు ఏ రకమైనటువంటిదైనా అవ్వచ్చు అది చక్కని సంగీతాన్ని వింటే మనస్సు కాస్త కూల్ అయ్యి మనస్సు కాస్త ఆ రోజు ఛాలెంజర్స్ నిర్వహించడానికి సమాయత్తమవుతుంది లేకపోతే మనసు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది సంగీతానికి అద్భుతమైనటువంటి ప్రభావం ఉంది మనసు ఇప్పుడు మనం ఏమన్నా మేము సార్ మాకు సంగీతం నేర్చుకోకర్లా ఒక చక్కని ట్యూన్ ఇప్పుడేదో మనం ఈ మధ్య ఏం సినిమాకి వెళ్లారండి మిర్చి మంచి పాట ఏదైనా మిర్చిలో క్యూను ఉరికే ఉంటాం రెండు పదాలు చెప్పు ఇద్దరు కలిసి వెళ్లారా ఏంటి ఇద్దరు కలిసి వెళ్లారా ఏంటి సినిమాకి మరి ఏ సినిమా చూసారు మీరు మీరు ఏ సినిమా చూసారు ఈ మధ్య మిర్చి మీరు కూడా మిర్చి చూసారు మిర్చిలో పాట ఉందా ఉన్నాయి ఏమో పాట చెప్పండి సీతారామయ్య గారు మనోరాలు సినిమా ఎవరైనా చూసారా చూడలేదా మీరు చిన్నపిల్లలేమో ఎనిమిది ఏళ్ళు పదేళ్ల కింద ఇస్తాను ఏమండి చూసారా గుర్తుందా అందులో చిన్న పాట ఒకటి ఉంది పూచింది పూచింది పొన్నాగా పూచింతా నవ్విందిగా అని ఎందుకు చెప్తున్నాను సరే ఆ పాట పక్కన నట్టు పెడదాం అవును ఈ మధ్య రకరకాల సినిమాలు వచ్చాయని గుర్తులేదు అవును మీలో ఎవరన్నా చరణం పాడతారా ఏదన్నా ఏదో ఒక పాట ఒక చరణం ఎవరు పాడరా పొద్దునప్పుడన్నా రేడియో బెట్టుకు వింటారా వింటారా ఏమయ్యా రేడియో వింటాను లేదా పోయి సెల్ ఫోన్ లో సెల్ ఫోన్ లో మీకు ఎఫ్ఎం వస్తుంది కదా వింటారా ఎప్పుడన్నా పొద్దునది ఏడు గంటలకు కాన్ చేయడంతోనే చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటలకు హాట్ ఏమిటి మొదటి సంగతి రెండో సంగతి ఆ మధ్య ఏదో పాత సినిమా విక్రమాదిత్యుడో ఏదో వచ్చింది కదా సినిమా వచ్చిందిగా రవితేజాను విక్రమార్కుడు ఏదో వచ్చింది కదా అనుష్క ఏదో అనుకుంటాను అవునా ఆ పాటలు కొన్ని చిత్ర చిత్రంగా ఉంటాయి ఏదో మైండ్ కూడా రాత్రైనా పడుకోలేను పడుకున్నా నిదురే రాదు నిధురొస్తే కలలే కలలు కలలోన నువ్వే నువ్వు జుమ్మాయా ఇంత టీ పాట బాగుంది విన్నారా ఇప్పుడన్నా సినిమా చూస్తుంటా లేదా టీవీలో వినుంటారు పాట బాగుందా పాట బాగుంది పొద్దున ఏడుగున్నరకి ఈ పాట ఎట్లుంటుందో ఆ రోజున మూడు అది తేడా నేను చెప్పింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా రకరకాల పాటలుంటాయి చిలి పాటలుంటాయి శృంగార పాటలుంటాయి భక్తి పాటలుంటాయి మంచి సంగీతం ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కూడా పొద్దునప్పుడు మనం ఉద్యోగానికి వెళ్లటానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఏ రకమైన మానసిక స్థితిలో అంటే మనస్సుని శృతి చేసుకుని మనం వెళ్లాలి శృంగారపరమైన భావనను శృతి చేసుకుని మీరు ఆఫీస్కు వెళ్తే ఎట్లా అక్కడ బిస్బిహేవ్ చేసే ప్రమాదం ఎక్కువ అవుతుంది అంటే అర్థమైందా మీకు ఇప్పుడు మనం పొద్దున హాయిగా స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుని రెడీగా అయిపోయిన ఇవాళ పనులున్నాయి ఇదిగో ఈ పద్నాలుగు పనులు ఉన్నాయి గోడ్ తర్వాత కూడా మొదలెడతా నేను ఎన్ని అయితే నవ్వుతా ఈస్ ఆల్ రైట్ ఐ విల్ డూ మై డ్యూటీ అలా వెళ్లాలి కానీ ఇవాళ ఎవరు దొరుకుతారు పట్టాల మీద ఉన్నంత వరకు రైలు అరవై కాదు డెబ్బై కాదు ఎనభై కాదు తొంభై కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ఇబ్బంది లేదు పట్టాలు తప్పినప్పుడు పట్టాలు తప్పేందుకు అవకాశాలు మనం కల్పించుకోకూడదు అందుకని నాలుగు పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేశాను అవునా స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ ఇరవై గంటల్లో ప్రధానమైనటువంటి భాగాన్ని అంటే ఆఫీస్ పని మినహాయించి మిగిలిన సమయాన్ని మీ కుటుంబంతో మీ పిల్లలతో గడపటానికి ప్రయత్నం చేయండి ఇంటికొచ్చాక వీలున్నంత వరకు ఎమర్జెన్సీ తప్ప సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి రావడంతోనే టెలివిజన్ ముందు కూర్చోవద్దు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఎవరికి ఏ సమయం కేటాయించాలో కేటాయించండి ఫ్రెండ్స్ ఏదైనా ఎరే పార్టీ అంటారనుకో చూడుబాబు పెళ్లైంది నా అవునా శనివారం రిజర్వ్ చేస్తున్న పార్టీలకి రోజు రామ్మంటే నేను రాదు అయిపోయింది ఎప్పుడోసారి పిక్నిక్ వెళ్దామంటావా వెళ్దాం అది వేరే విషయం అలా లవ్ అండ్ హోప్ ఆర్ ది ఓన్లీ రియల్ థింగ్స్ దట్ మేక్ అస్ లివ్ అండ్ లవ్ టు లివ్ మనిషికి జీవితంలో ప్రేమ ఉండాలి సద్భావం ఉండాలి నమ్మకం ఉండాలి ఆశ ఉండాలి థింక్ అండ్ రిఫ్లెక్ట్ టు రాడియేట్ బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కనుక మనం అచీవ్ చేస్తే ఏమవుతుందంటే వీల్ బీ ఏబుల్ టు బీ హ్యాపీ వీల్ బీ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్ దే వాంట్ యున్ దియర్ టీమ్ అండ్ దే వాంట్ టు బీ ఆన్ యువర్ టీం దీంతో కలిసి పనిచేయటానికి జనం ఇష్టపడతారు नीव वेड अंत नावाली नीला व्यक्ति तोयम का तो भावना तो सब पेटे नी जी नीवे रचयीतमनेोड्यूसर यह विवल तो यह सूत्र आधारपड़ी नी जीता जीवना आरोग्यकम बीव परमावधि कावाली ఒక్క వ్యక్తికి పనికొచ్చిన సలహా బహుశా ఇతరులకు పనికి రాకపోవచ్చు లేక మరో పద్దతిలో దాన్ని ఆలోచించవలసిన అవసరం రావచ్చు ఒక సందర్బంలో నీకు ఉపయోగపడినటువంటి సూత్రం నాలుగైదు సంవత్సరాల తర్వాత అది ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు బీ ప్రిపేర్ టు అడాప్ట్ అలాంగ్ ది వే అందుకే చెప్పారు యూఆర్ ది డైరెక్టర్ యు ఆర్ ది ప్రొడ్యూసర్ ది హోల్ వరల్డ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ యూ ది ఆల్ పర్వేడింగ్ పవర్ వాట్స్ యూ టు సక్సీడ్ God does not want you to fail. God wants you to succeed. Take care that you do your best and succeed in your life. What are you waiting for? Wrap up, you need to ask. What needs to be done in this session? In our lives, we will have to do what we are doing. We will have to do what we are doing. We will have to do what we are doing. మనల్ని మనం తరచి తరచి తెలుసుకోవాలి దాన్ని బట్టి మన జీవితంలో బాగుండేటట్టు మనం చూసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ గెయిన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ గెయిన్ సో ఎగెన్ అండ్ అగెయిన్ యూ మస్ట్ ప్రాక్టీస్ నేను మీకు నాలుగు సింపుల్ సూత్రాలు చెప్పాను ఒకటి రోజుకో పదిహేను నిమిషాలు ఏమైనా చదవండి అని కష్టమా కష్టం రోజు రాత్రి పూట సమీక్షించుకోండి అన్నారు కష్టమా కష్టమేం కాదు మంచి వాళ్లతో స్నేహం చేయండి అని చెప్పారు కష్టమా కష్టం కాదు మంచి సంగీతం వినండాయా పొద్దున పూట అని చెప్పారు కష్టమా కష్టం కాదు మరి ఈ నాలుగు అమలు పరచకపోతే నేనేం చేయను ఇప్పుడు సెషన్ పెట్టింది ఎందుకు మనవాళ్లు దీని గురించి ఆలోచన ఉన్నట్టు అవగాహన ఉన్నట్టు అయితే పెళ్లి కాకపోయినా యాబై అయిదైనా ముప్పై అయిదైనా ఇరవై అయిదైనా వయస్సు అవునా భవిష్యత్తు జీవితం బాగుంటుంది ఈ సమాజం బాగుపడుతుంది పని బాగుపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో సో may god help you in achieving your goals and remember god helps those who help themselves devudu unnadu ka na en em hmm. chestadu ayana vachhi man intlo vanta chesi pettadu manam vankundinalsinde mana paathralu manam gadagalalsinde mana bottle manam uttukovalalsinde ayana unnadu kabatti na paatu vanta pettu vanta chesi pettu na bottle history chesi pettavantu devudu chestada cheyada ini ee topic ayipoyindandi ఇది మామూలుగా నేను త్రీ అవర్స్ సెషన్ ప్రిపేర్ చేసింది ఎవ్రీ డీటెయిల్స్ పట్టుకొచ్చాను మీకోసం అని చెప్పి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా మాటలు కట్టిపెట్టయి గట్టి మేల్ తలపెట్టోయ్ అనేటువంటి దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను మరి ఈ టాపిక్ ఏమన్నా కొంచెం అర్థమైందా మీ హవాజ్ ది లెక్చర్ అని అడగొచ్చా లేకపోతే ఏ ఉంది టాపిక్ మనకెందుకు పెట్టారని అనుకున్నారా ఏదో పాయింట్స్ నాలుగు పాయింట్స్ మీకు గుర్తొచ్చాయి రైట్ ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ ఈ ఉపన్యాసంలో మీరు ఏమి గుర్తు పెట్టుకోదలుచుకున్నారు వాట్ డూ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఏది అమలు పరుద్దామని చెప్పని మీరు అనుకుంటున్నారు నేను ఇందాక మిమ్మల్ని స్కోర్ వేసుకోమన్నాను మళ్లీ థర్టీ సెప్టెంబర్ దాడు ఒకసారి మళ్లీ కూర్చుని స్కోర్ వేసుకుని ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది ఎందుకు ఎక్కువైంది ఎందుకు తక్కువైందనే పర్యవేక్షణ సూపర్ విషన్ గనక కంటిన్యూస్ గా ఉన్నట్టు అయితే పై మెట్ కి పై మెట్కి మీరు వెళ్లేటువంటి అవకాశాలుంటాయి అవునా ఇది ఇప్పుడు నోట్ చేసుకోండి ఆర్కైవ్ అనేటువంటి వెబ్సైట్ కు వెళ్లి మీ అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది కదా లేదా పని అవసరం ఉన్నప్పుడు డబ్ల్యూ ఆ రెండు లైన్లే రాసుకోండి ఇంకేమి రాసుకోకర్లా డబ్ల్యూడబ్ల్యూ p o वे सैटी पूल बा करेक्ट स्पेली पीडब्ल्यूलिंग फैली टू पब्लिकेष इन इंग फ्री देश पर्सनल मे कम्यून स्की attitude, मेनेज बिक बेटर पाजिट् ऐटिट्यूड इलांटाइक दी సరే ఇదేదో లక్షా యాభై రెండు పేల మంది చూశారు ఏడు పేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంతమంది విన్నారు అని చెప్పని స్టాటిస్టిక్స్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసం కూడా రికార్డు చేశాను దీన్ని కూడా నేను అప్లోడ్ చేస్తా కాబట్టి ఒక నాలుగైదు రోజుల వ్యవధి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నందువల్ల అదే పెబ్సైట్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్సైట్లో మీరు ప్రొఫెసర్ విశ్వనాథం అని గనక సెర్చ్ చేసినట్టు అయితే మీకు ఒక ఉపన్యాసాలు ఫ్రీగా దొరుకుతాయి వేర్వేరు సమయాలలో వేర్వేరు టాపిక్స్ మీద నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నమాట అదే చోట ఈ ఉపన్యాసం కూడా దొరుకుతుంది ఒక ఐదారు రోజుల తర్వాత మీరు ట్రై చేయండి ఐదారు రోజుల తర్వాత ట్రై చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవాల్టి డేట్ అంటే టూ మార్చ్ ట్వంటీ సెకండ్ అని టైప్ చేసినా Forest Academy అని టైప్ చేసినా ఏమో వర్క్ లైఫ్ బ్యాలన్స్ అని టైప్ చేసిన ఏం టైప్ చేసినా ఈ లెక్చర్ వచ్చేస్తుంది మీరు Forest Academy, ఏపీ Forest Academy అని కనుక కొట్టినట్లయితే ఫారెస్ట్ అకాడమీలో ఇంతవరకు ఒక పదో పన్నెండో ఇచ్చాను అవన్నీ వచ్చేస్తాయి ఈ వాజ్ లెక్చరే కావాలనుకుంటే ఆ డేట్ సెట్ చేయాలి టూ మార్చ్ ట్వంటీ అని చెప్పాలి ఇప్పుడు నేను వాడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు కావాలనుకుంటే అక్కడ అడ్రస్ ఉంది ఆ పైంది రాసుకోండి కిందది రాసుకోర్లేదు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేటువంటి వెబ్సైట్ కు వెళ్లి విశ్వం డాట్ అని గనక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక టూ హండ్రెడ్ దొరుకుతాయి వేరువేరు టాపిక్స్ మీద నాది నా ఇమెయిల్ ఐడి అది కింద ఫోన్ నంబర్ ఇస్తున్నాను మీరెవరైనా నాకు సింగిల్ లైన్ గనక నాకు పంపిస్తే నేను కావాలంటే ఈ ప్రజెంటేషన్స్ ని మీరు అందులో రాయండి ఏది ఫారెస్ట్ అకాడమీలో ఇరవై తేదీనాడు మీ లెక్చర్ విన్నాం ఒకసారి మాకు ఆ ప్రజెంటేషన్ పంపించమని రాస్తే నేను మీకు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని పంపిస్తాను నా ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాను క్లియర్ నోట్ చేసుకోండి అది అమ్మా ఇప్పుడు ఏంటి కార్యక్రమం చెప్పండి ఎన్ని గంటలకు లంచి వన్ ఫిఫ్టీన్ ఇప్పుడు రెండు టాపిక్స్ లలో ఆలస్యంగా మొదలెట్టినందుకు ఒక్క టాపిక్ అయింది టీ బ్రేక్ తర్వాత నేను వర్క్ ఈజ్ వర్క్షిప్ చెప్పాలి మరి రేపేమో టైం మేనేజ్మెంట్ ఇచ్చారు నాకు టూ టు త్రీ టీ బ్రేక్ ఓ పనిచేద్దాం పదిహేను ఒక ఐదు నిమిషాలు ఆలస్యంగా వదిలిపెడితే పర్వాలేదా వీళ్లకు దంచి నలభై ఐదు నిమిషాలు వదులు నలభై నిమిషాలు ముప్పై ఐదు పర్వాలేదా ఎవరిని ఎవరిని అడగాలి మీరు ఎవరు ఎవరిని మరి అడిగి నాకు ఎప్పుడు చెప్తారు తొందరగా ఇందాకేమో బాగుండేది కదా అడిగి వస్తే పోనీ ఎవరు మరి ఎవరిని అడుగుతారు మరి ఏదో ఒకటి అడిగి అవునా రైట్ అయ్యా ఇప్పుడు సరే అది మీకు నేను ఇందాక చెప్పాను నేను ఓకే సో చక్కగా ఉత్సాహంగా జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి రైట్ ఈ టాపిక్ అయిపోయింది ఓ పనిచేద్దాం బహుశా ఎట్లాగో వన్ దాకా చెప్పొచ్చు ఓ ఐదు నిమిషాలు ఎక్కువ చెప్పి రెండో టాపిక్ కంప్లీట్ చేస్తాం ఎందుకంటే రేపు మళ్లీ మనకు టైం ఉండదు మీకు ఏమైనా అనుమానం కనుక ఉన్నట్టు అయితే రేపు తర్వాత చూద్దాం అవునా రెండో టాపిక్ వర్క్ ఈజ్ వర్షిప్ అండి ఇందాక మనం లైఫ్ గురించి కొంత మాట్లాడుకున్నాం ఎట్లా రికార్డ్ చేస్తున్నాను లేదేమైనా ఇంపార్టెంట్ ఉంటే తర్వాత వాళ్ళని అడగొచ్చు వెళ్ళిన ఆయన ఇప్పుడు చూడండి ఆయన వెళుతున్నాడు ఒక మతం ఒక ఆచారం ఒక పద్దతి దాన్ని నేను పాటించవలే అనేటువంటి ఒక నిర్ణయం చేసినందువల్ల ఒక క్రమశిక్షణ వ్యక్తికి జీవితంలో ఏర్పడుతుంది అది లేకపోతే క్రమశిక్షణ లేకపోతే మనిషి ఇబ్బందుల్లో పడతాడు మన పుట్టుక మన చేతుల్లో లేదు ఏ మతంలో పుట్టాలో మన చేతుల్లో ఉందా మనం ఎవరన్నా అడిగారా లేదు ఏ జిల్లాలో పుట్టాలో అబ్బాయిగా పుట్టాలో అమ్మాయిగా పుట్టాలో మన చేతుల్లో లేదు కానీ వర్క్ ఇంపార్టెంట్ అని మనం ఇందాక నుంచి మనం డిస్కస్ చేశాం కాబట్టి వర్క్ లేకుండా లైఫ్ జీవించడం కష్టమని తెలిసింది కాబట్టి వర్క్కు ప్రామినెన్స్ ఇవ్వాలి కాబట్టి లైఫ్ లో వర్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓ ఇరవై ఇరవై వరకు చదువు సందరేంత వరకు వర్క్ చేయలేం కాబట్టి ओ नलब दादा मन वर्क चेयालि वर्कल्ला इंको इर मुफ्त ए मन जीवनबोय उपयोगपड़ी पनी भाव तो चयाली अभी इन प्रधानमंत्री विषय पनी पूज चेस्ट मनस्पूर्ति मनमो आ दिव्य तत्व अंदर उ मनवां मधव सवेवस అంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్తారు నువ్వు గనక నీకు అప్పజెప్పిన పనిని మనస్ఫూర్తిగా చక్కగా గనక చేస్తే భగవంతుని నువ్వు ప్లీజ్ చేసినట్టే లెక్క దాట్ ఈజ్ ది వే టు ప్లీజ్ గాడ్ అని చెప్పని చెప్తారు అటువైపు కాన్సంట్రేట్ చేయడానికి తొందరగా చెప్పేస్తాను ఎందుకంటే మళ్లీ రేపటి టాపిక్ వేరు కదా నా దిగు చూడక్కర్ అటు చూడండి అమ్మ వర్క్ ఈజ్ వర్షిప్ వర్షిప్ ఈజ్ డివోషన్ అంటే భక్తి इंत अधान सिंबल चूप प्रयत् नक्ति अंे बी युवर बेस्ट मन शक्ति सामर्थ मनि तीस మన బెస్ట్ ని మనం ఇవ్వగలగటమే డివోషన్ యొక్క ఆంతర్యం అవుతుంది ఒక మనిషి ఎప్పుడైతే డివోటెడ్గా ఉంటాడో వాడు ప్రిడిక్టబుల్గా డిపెండబుల్ గా ఉండేటువంటి అవకాశాలుంటాయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కదలటానికి వాడు ప్రయత్నం చేస్తాడు డివినిటీ అంటే దివ్యత్వం ఎప్పుడైతే మేల్కొంటుందో अ दिव्यत् इतरल् बेलकोल चेयटा की व्यक्ति प्रयत्न पन पूज लेकिन दाव आराधन अंत मनमंदाक वर्कअस्कसा लाइफ डिस्कस आईफ्त प्रधानमें भाग वर्कू आर्य विषय मन आलो కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని ఓ యాబై వందల సంవత్సరాల క్రితం వర్క్ వర్సెస్ వర్షిప్ అని అనేవాళ్లు అంటే పని వేరు పూజ చేయటం వేరు ఈ రెండు సంబంధం లేదు పూజ చేసేవాళ్లు పని చేయక్కర్లేదు పూజ చేయక్కర్లేదు అనేటువంటి ఆలోచన ఉండేది ఆ తర్వాత అలా కాదండి ఆ రెండు వేరువేరే గాని రెండింటికి సంబంధం ఉంది అని చెప్పని మొదలెట్టారు ఆ తర్వాత వర్క్ యాజ్ వర్షిప్ అని చెప్పారు ఆ తర్వాత వర్క్ ఈజ్ వర్షిప్ అని నిర్ధారం చేశారు ये पे आनी मनस्पूर्ति चेयटने प्रधानमंत्री अंश गुर्त अभी मुनपाल पावच्छू आफीसर पावच्छ क्लर्क पावचु स्वेजिंग पावच्छना मनस्पूर्ति मन चेयी आराधना भाव तो दाने चेयरअप आचन आलोचन आलो एला भावल मन मन उला भावाले मन पनबड़ता మనం మన ఆలోచనలు మన నిర్ణయాలు మన యొక్క ఎంపిక జీవితం ఒక పసిల్ లాంటిది ఒకే ఎగ్జాంపుల్ అడుగుతున్నా నేను నువ్వేం చదివా డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఎన్ని నుంచి ఫారెస్ట్ ఇందులో బంద్ చేస్తున్నావు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి ఏమనుకోలేదంటే ఇప్పుడు ఉదాహరణకే గ్రూప్ వన్ కో కూర్చుందామని అనుకుంటున్నావా ఇప్పుడు చిన్న రహస్యం చూడండి ఇది జాలు నాకు ఇంకేం అక్కర్లేదు అనుకున్నప్పుడు మనిషి ఆలోచన ఎలా ఉంటుంది నాకు ఇంకా ఏజ్ ఉంది క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఉత్సాహం ఉంది నేను కూర్చున్నాం అనుకుంటున్నాడు ఆలోచన మీకు అర్థమైందా మీరు మీ ఆలోచనలు మీరు మీ నిర్ణయాలు మీరు మీ వైఖరి మీరు మీ ప్రవర్తన మీరు మీ జీవితం మీరు మీ లక్ష్యాలు వాట్ ఆర్ యువర్ గోల్స్ ఆ ఏ ఉద్యోగం వచ్చిన సార్ చాలు సార్ ఇంకేం అక్కర్లేదు లేదు సార్ లేదు చూపిస్తాను నేను ఏమిటో ఐ విల్ బికమ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అది నేను చెప్పదలుచుకున్నది అక్కడ ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను డెఫినేషన్ ఆఫ్ వర్క్ ఎత్తికి ఏమిటంటే ఐ బిలీఫ్ ఇన్ ది మారల్ బెనిఫిట్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ అండ్ ఇట్స్ ఇన్హరెంట్ ఎబిలిటీ టు స్ట్రెంగ్త్ క్యారెక్టర్ పని చేయటం వల్ల పనిని ఝాసతో చేయటం వల్ల మన వ్యక్తిత్వం మెరుగవుతుంది మనిషిలోని సామర్థ్యం తెలుస్తుంది మనకి ఇతరులకు దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అది మన యొక్క వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది వర్కెథిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాట్ యు ఆర్ విల్లింగ్ టు డూ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్ ఎవరూ చూడనప్పుడు కూడా నువ్వు పనిని ఎలా చేస్తావో దాని బట్టి నీ యొక్క వర్కెథిక్స్ ఏమిటో అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది మనం మన పనిలో ఎంత ఇవ్వాలి మనం అంటే ప్రశ్న కొంచెం డెలికేట్ ప్రశ్న ఉదాహరణకు మీకు ఓ హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యం భగవంతుడు ఇచ్చాడు మరి ఇప్పుడు చేస్తున్న పనికి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారా మీరు సమాధానం చెప్పుకోవాలి నైన్టీ ఫైవ్ చాలసా ఎయిటీ సెవెన్ చాలసా ఎయిటీ పర్సెంట్ చాలసా అని అనుకుంటున్నామా మనం ఇలా ఎందుకు అనుకుంటున్నాము అని సరే ఒక ఆయన ఏం అంటే ఆల్వేస్ గివ్ హండ్రెడ్ ఎట్ వర్క్ అని అన్నారట హండ్రెడ్ ఎట్టా వచ్చిందో చూడండి సోమవారం 12% మంగళవారం 23% త్రీ పర్సెంట్ బుధవారం ఫార్టీ థర్స్డే ట్వంటీ ఫ్రైడే ఫైవ్ మొత్తం కలిసి ప్రతివారం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాన కరెక్టేనా ఇది అది పాయింట్ ఐదు రోజులు కలిపి టోటల్ హండ్రెడ్ చేయటం కాదు ప్రతిరోజు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది రైట్ ఇంటిగ్రిటీ టైమ్లీనెస్ కాన్ఫిడెన్షియాలిటీ కనుక ఉన్నట్లయితే మనిషి చక్కగా పనిచేయగలుగుతాడు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం మనం వీటికి తొందరగా సమాధానాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఎవరు సృష్టించారు హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ మనమేదే కాదు మనకు తెలియదు ఎవరో దేవుడు సరుపు అని మనకు తెలియదు Who created money తెలిసిద్దా మనిషే క్రియేట్ చేశాడు దేవుడైతే క్రియేట్ చేయలేదు కదా మనీ money రైట్ రైట్ రైట్ సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ది పవర్ ఆఫ్ మనీ డబ్బు పిచ్చి ఎంత ముదిరిందంటే మనుషులకి డబ్బే సర్వస్వం అయిపోయింది దేవుడు లేదు విలువలు లేదు క్యారెక్టర్ లేదు ప్రపంచం లేదు డబ్బు ఉంటే ఏ పని చేయటానికైనా సిద్ధం ఆర్ యూ మీరు ఇందాక స్కోర్ ప్రకారమే మీ హ్యాపీనెస్ తెలుస్తుంది ఆర్ అదర్స్ హ్యాపీ విత్ యూ మనకు తెలియదు ఆర్ అదర్స్ హ్యాపీ ఏమో మనం పట్టించుకుందామా ఇప్పుడు అడిగామా పెట్టామా ఇది అవర్ హ్యాపీనెస్ డిపెండెంట్ ఆన్ అదర్స్ అవును కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం వాళ్ళు అసంతృప్తితో ఉంటే మన జీవితం కూడా అసంతృప్తి అవుతుంది మరి గుడ్ హ్యాబిట్స్ అవసరమా Bad बैडिट गुड हम habits मनो उ मन पीलिस्ट उदा समीक्षे कदा मन को हाबिटाइना मन गई प्रिन्सीपल सर्वे जन सुख भवंतु लोकावंतुर्त अंदर आरोग्य अंदर आनंद उ अंदर आनंद उ अंदर प्रयत्न चेयर एपड़ अंदर अंदर आनंद प्रयत्न चस्ो अभी अर्थवंत प्रयोजन अफल्यम दशमी ए विवल प्रिडक्टबिटी कोस బెటర్ కన్ఫార్మిటీ ఎమిట్స్ ఇన్నోవిటబుల్ డైవర్సిటీ ఒక్కొక్క వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం వేర్వేరు చదువులు చదువుకున్నాం కలిసో చోట పనిచేస్తున్నప్పుడు ఎంత ఒక ఫ్యామిలీ ఫీలింగ్తో కుటుంబ ఫీలింగ్తో విలువలు దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉందో చూడాలి అనేకమైనటువంటి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి తర్వాత తిరిగ్గా చదువుకుందరు కానీ అవునా పర్సనల్ ఎథిక్స్ ఏమిటో నేను అక్కడ వివరించడానికి పనిచేశాను టాప్ టెన్ వర్క్ ఎథిక్స్ ఏమిటో చూద్దాం కరెక్ట్ గా అటెండెన్స్ ఉండాలి క్యారెక్టర్ టీం వర్క్ एपियट्यूड प्रोडक्टीट आर्गनजेल स्की कम्यूनीकेशन को रेस्पेक्ट गि इवी दृष्टि चक्कर मन आफीस लाइट पेदा पदई पद निषाला मुद्दे लंच के या नये स्टेना actions can be evaluated by using test pronu chennapudu school lo gadukonapudu litmus test nane vall kada unda ledha telustund ani cheppani ala nine test unnayi motta madiri test emi ante harm test benefit to harm benefits outweigh the harms short term and long term a ledani po pani chestunnapudu aa pani valla ochetundi laabhalu enni నష్టాలు కష్టాలు ఎన్ని లాభాలు గనక ఎక్కువైనట్ైతే కష్టాల కన్నా నష్టాల కన్నా ఆ పని చేయదగిన పని అని చెప్పని మనం భావించాలి అలానే రివర్సబిలిటీ టెస్ట్ ఏమిటంటే నేను గనక ఆ వ్యక్తి ప్రదేశంలో స్థలం గనక మార్చుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి మీరెక్కడ పనిచేస్తున్నారో పాల్వంచలేదు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని శ్రీకాకుళం పోస్టింగ్ ఇద్దాం అనుకుంటున్నా అంతారా చెప్పు చెప్పు చెప్పు తప్పదు కదా తప్పదు కదా అంటే ఏడుస్తూ చేసినట్టు అయింది మీకు అర్థమైందా తప్పదు కదా అంటే ఏడుస్తూ చేసినట్టు అయింది ఇప్పుడు నిజానికి ఆయన ఎలా ఆలోచిస్తారంటే సార్ పెళ్లయిందండి మా ఆవిడ అక్కడ పనిచేస్తోంది మీరు నన్ను తీసుకెళ్లి శ్రీకాకుళం ఇప్పుడైతే కనీసం వారానికి పదిహేను వలక మేము కలుస్తున్నాము మీరు తీసుకెళ్లి నన్ను శ్రీకాకుళంలో బారేస్తే ఆరు నెలలకు సంవత్సరం తప్ప మేము కలవటానికి కుదరదండి మా జీవితం అస్తవ్యస్తం అవుతుంది అని ఇప్పుడు నేను నిర్ణయం చేయబోయే ముందు నేను గనక అతడి స్థానంలో ఉండి ఉంటే ఏమైతుంది అనే ఆలోచించి కనుక నిర్ణయం చేస్తే గొడవలు ఉండవు నీకు పాయింట్ అర్థమైందా మనం చేసే నిర్ణయం ఎలా ఉండాలంటే ఇఫ్ ఐ ట్రేడ్ ప్లేసెస్ అంటే నీ స్థానంలో నేను నా స్థానంలో నువ్వు కనుకుంటే దీని పదేవ స్థానం ఎలా ఉంటుందని గనకు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పని చెప్పటం కలీగ్ టెస్ట్ మిగిలిన వాళ్ళు ఏమంటారు ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఏమంటారు వాళ్ళు కూడా మెచ్చుకుంటారా ఇది కరెక్ట్ నిర్ణయం చేసావని అంటారా లేదా అనేటువంటిది లీగాలిటీ టెస్ట్ అంటే న్యాయపరంగా మనం చేస్తున్నటువంటి పని సరైన పనేనా సరైన పని కాదా అనేటువంటిది పబ్లిసిటీ టెస్ట్ ఏమిటంటే రేపు పొద్దున న్యూస్ పేపర్లో కనుక మీ పేరు హెడ్లైన్స్ లో గనక పడుతుందనుకోండి అర్థమైందా ఉదాహరణకి పలానా డిపార్ట్మెంట్ పలానా ఆఫీసర్ గారు రాత్రి పదకొండు గంటలకు బార్లోంచి బయటకొచ్చి वीरंग सृष्टि आ चेत बाट रोड विसी पटा प्रयत्ते ना हंगा चादो फोटो अब्लॉक चीफ कंजर्वेटर आफ् फारे फोटो न्यूज पेपर ला फोटो पड़े अर्था चीफ कंजर्वेटर आफ फारे पड़ला iFS ఆఫీసర్ ఎంతమంది ఉన్నారు ఒక్కరిది వాళ్ళ నా ఫోటో పడది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం నేనే ఎక్కడ కీర్తిరా నీకు అని మనం అనుకుంటాం సో అది నెక్స్ట్ కామన్ ప్రాక్టీస్ టెస్ట్ ఇది ఏంట కామన్ ప్రాక్టీస్ టెస్ట్ అంటే గుంపులో గోవింద నలుగురు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఏదో తాగే అలవాటు ఉంది అని చెప్పని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అవునా ఏమంటారు ఒక్కరిని తాగుతున్నా అనుకుంటున్నావు మా డిపార్ట్మెంట్లో కామని ఎవరేం తప్పట్టుకోరు లేదు మా కులంలో కామను నాకు ఎవరేమనుకోరు చాలా అడవుల్లో వాళ్ళు ఇప్పసారా అని చెప్పని ఉంటుంది సార్ ఇప్పసారా తెప్పిస్తారని అందరు తాగుతారు సార్ ఏం కాదు పర్వాలేదు ఆయన తాగు నాకేం అభ్యర్థం లేదు తాగిన తర్వాత ఏం చేస్తున్నా నువ్వు నీకు అర్థమవుతుందా ప్రశ్న నువ్వు తాగటం తప్పు ఒప్పు నేనేమని చెప్పడానికి తాగిన తర్వాత ప్రవర్తన ఎలా ఉంది సాగిన తర్వాత నీ వ్యవహార శైలి ఎలా ఉంది అది దృష్టిలో పెట్టుకున్నట్టు అయితే నువ్వు చేసే పని ఒప్పో నీకే తెలుస్తుంది వాయిస్ రిలేటివ్ టెస్ట్ నీ గనక తాతనో అమ్మమ్మనో నాయనో తాతయ్యనో పెద్ద నాన్ననో చిన్ననాన్నో ఉండి వాళ్ల గనక నువ్వు చేసిన పని గనక తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన గనక నీకున్నట్టు అయితే బాగుండేది తర్వాత ది హైడింగ్ టెస్ట్ డూ ఐ వాంట్ అదర్స్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ నేను చేస్తున్న పనిని వాళ్లకు తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ఒక ఆలోచన తర్వాత ఏమిటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ టెస్ట్ ఈ పని చేసిన తర్వాత నేను అద్దంలో ఎదురుకుండా నిల్చుని గర్వంగా ధైర్యంగా నా ముఖంలో నా కళ్లలోకి నేను చూడగలనా చూడలేనా అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి బట్ ఆల్ దీస్ టెస్ట్ ప్రమోట్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ హౌ యూ ఫీల్ అబౌట్ వాట్ వ్యూ డూ ది బెస్ట్ డిసిషన్ ఈజ్ టు డూ ది రైట్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ మీ ఆత్మ మీకు చెప్పినట్టు మీ సంస్కారం మీకు చెప్పినట్టు మీ ఉద్యోగం మాన్యువలో ధర్మమో రూల్సో చెప్పినట్టు అది చేయటం అనేటువంటిది సరియైన నిర్ణయం కింద మనం భావించాలి అసలు వ్యక్తుల్ని ఎందుకు సృష్టించాడు భగవంతుడు ప్రేమించటానికి వస్తువుల్ని ఎందుకు సృష్టించుకున్నాం మనం వాడుకోవటానికి సమస్య అంతా ఎక్కడవుతోందంటే వస్తువుల్ని ప్రేమిస్తూ ఉన్నాం వ్యక్తుల్ని వాడుకుంటున్నాం పాయింట్ అర్థమైందా అది వ్యక్తులను ప్రేమించాలి వస్తువుల్ని వాడుకోవాలి మనమేం చేస్తున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం వ్యక్తుల్ని వాడుకుని అరగదీసి పక్కన బారేస్తున్నాం మనం సెవెన్ ప్రిన్సిపుల్స్ డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అటానమీ ఆనెస్టీ లాయల్టీ ఫేర్నెస్ హ్యూమన్నెస్ అండ్ ది కామన్ గుడ్ అని అంటారు సో వాట్ డూ యూ నౌ థింక్ అబౌట్ ఎథిక్స్ అండ్ వ్యాడ్యూస్ నేనేదైతే పనికి సంబంధించి ఏవైతే విషయాలు చెప్పానో పనిని మంచి అభిప్రాయంతో చేయండి అని చెప్పాను అవునా వర్కీజ్ వర్షిప్ అని మీరు అంగీకరిస్తారు కదా what have you changed about your mind inta varaku pani gurinchi jeevitham gurinchi personal life gurinchi office life gurinchi meku unnatuanti aalochanalo evaina baarpochinda to top 10% of officials in the field lo meeru join avataniki prayatnam cheyandi ఇప్పుడు ఇందాక నేను ఆయన అడిగితే ఇరవై ఐదు మంది ఏదో ఉన్నారని అన్నారు కదా వాళ్ల ఆఫీస్లో రేపు పొద్దున ఇరవై ఐదు మందిలో నీవు బ్యాంచ్ పేరుందా నీకు ఉంటే నీ పేరెంత అని అడిగితే సార్ ఐఎమ్ ది సెకండ్ బెస్ట్ పర్సన్ నేను మై ఆఫీస్ అంటే ఎంత సంతోషంగా ఉంటుంది నా గురించి ఎవరు పట్టించుకోరు సార్ అంటే ఎలా ఉంది స్మాల్ స్టెప్ క్యాన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇది కావాలనుకుంటే ఇందాక నోట్ చేసుకున్నారు దానికి లైన్ కనుక పంపిస్తే ఈ ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను raise away and stop not till the goal is reached be the change you want to see in life you cannot change your future but you can change your habits and surely your habits will change the future manchalavatlu ganakunnataithe tappakunda parikostundi a big thank you for your patient listening session is over 120 a kalestundi aiga veli ponchu rendu gantala malli madhyanam raavali marchipovadu session undi evar sessiono రామ్ఫణి గారమ్మా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు ఆయన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏదో హెచ్ఎంఎన్ అమ్మ మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కి అవునా ఆయన వచ్చి చక్కగా చెప్తారు మంచి తెలుగు ఇంగ్లీష్ అదరగొట్టేస్తారా ఆయన చక్కగా ఆయన ఓపెన్ వినండి తెలవా మరి రేపు మధ్యాహ్నం మళ్లీ మనం కలుస్తున్నాం రేపు మధ్యాహ్నం రెండు గంటల కల్లా నా సెషన్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది హోంవర్క్ పెడుతున్నాను మీకు ఇవాళ సాయంత్రం కూతురు ఏం చేస్తారంటే టైం మేనేజ్మెంట్ కు సంబంధించి మీకేమైనా ప్రశ్నలుంటే లాస్ట్ తీసుకొచ్చి నాకు రేపు అదే రేపు రెండు గంట నేను సెషన్కి వచ్చినప్పుడు నాకు ఆ లిస్ట్ ఇవ్వాలి మీ ఇష్టం ఏమైనా ప్రశ్నలుంటే టైం మేనేజ్మెంట్ గురించి నాకు లిస్ట్ ఇవ్వాలి ఓకే థ్యాంక్స్ అండి బాయ్